స్టార్టింగ్ ప్రేర్ ఒక్క నిమిషండు అనే ప్రేయర్ చేయమన్నాను స్వతం ప్రభావ రూపే మీకు వంద నాలుగు ప్రభావం సూత్రస్తున్న అమ్మం బట్టి రజా ఆన్లైన్ ప్రార్థనలు మేము కూర ఉన్నాం ప్రభావం అన్నదినం మీరు ముందానికి కాశీ కాపాడుతున్న విధానం బట్టి మీకు వంద నాలుగు మీ సేవలో మమ్మల్ని బలంగా వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా తీర్మానం చేసుకున్న ఈ జీవితం వెనుకలు కొడకుండా మీ ఆత్మ అనంతరం వరకు తుది శ్వాస వారికి ప్రభా మీ కొరకే రోషం కలిగి ఈ లోకంలో ప్రభావ మీ యొక్క పశుధ ఆత్మశక్తి నడిపంపు చేత విజయం పొందుతూ ప్రవ్వా మీ నవ మేమ పరుస్తూ మేము ముందుకు నడవాలా ఇబ్బందులు కష్టాలు నష్టాలు ప్రవ్వా ఎన్ని జరిగినా కూడా రాజా మీరున్నారనే ధైర్యంతో ప్రభావం మేము ముందుకు వెళ్తున్నాం ప్రభావం మీరు విజయం ఇస్తున్నారు ప్రభావం వాటన్నిటి నుంచి ప్రభు మీరు విడుదల మీకు వందనాల ప్రభావం మీరే తోడుగా నీడగా ఉండే మీ నమ్మి ప్రభావం తుది శ్వాస మేము పరుస్తూ ఘనపరుస్తూ స్మరిస్తూ లేం మీకు వరకే ప్రభావం మేము ముందుకు నడవాలా అనేకులను నడిపించాలా మీరు అతి త్వరలో ఉంది ప్రభావం మీలో సమయాన్ని గడిపే సమయం మాకు దయచేయండి తీర్మానం లేని జీవితం బ్రతికినా వేసే ప్రభావం కాబట్టి ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకుంటూ ముందుకు నడిచి స్వామి కృపలో భద్రపరిచి మీరే మహిం పొందమని వేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తల్లి ఆమె నశించుగా ఉన్నవి నశించులా కోట్లు ఉన్నవి వారి విషయముల్ని నేనేమి చేతును వారి విషయముని నేనేమి చేతును వారము లేదా నీకు వేదన లేదా లోకమత్తులలో నీవు నీకు వేదన లోకమత్తులోనిగి హృదయం కేకవేయు చిన్నది దేవుని ఆత్మా దుఃఖించుచున్నది దేవుని హృదయం కేకవేయు దేవుని ఆత్మ దుఃఖించు చెన్నది ఆత్మలు కోట్లుగా ఉన్నవిచున్న ఆత్మలు కోట్లుగా ఉన్నవి ప్రజలందరి కొరకై నారత్మును నా ప్రాణమును దార ప్రజలందరి కొరకై నారత్మును నా ప్రాణము దారపూసి నరక్తమో నా ప్రాణము వారి విషయమయ నిర్విర్వమాయనా నరక్తమో నా వారి విషయమయీ నిర్విర్వమాయనా దేవుని హృదయం చిన్నది దేవుని ఆత్మ ఆశించుచున్నది దేవుని హృదయం కేక వేయుచున్నది దేవుని ఆత్మ ఆ వేదన నశించుచున్నాములు కోట్లు రావున్నది నశించుచున్నాత్మలు కోట్లుగా ఉన్నవి వారి విషయమై నేనేమి చేతును వారి విషయమై నేనేమి చేతును భారము లేదా నీకు వేదనలేదా లేదా వేషమ్మత్తులో నీవు మునిగి ఉన్నావా భారము లేదా నీకు వేదన తులో నీవు మునిగి ఉన్నావా దేవుని హృదయం కేకవేయుచున్నది దేవుని ఆత్మా దేవుని హృదయం కేకవేయుచున్నది దేవుని ఆత్మా దుఃఖించుచున్నది నా రాజ్యము మనుషుల కొరకై నా దేశము ప్రజలందరి కొరకై జనులందరితో నే చేసిన నానిబంధనా నేనేమి చేతును జనులందరితో నే చేసిన నాని బంధనా నేనేమి చేతును ఇది దేవుని హృదయ వారము ఇది దేవుని నాత్మ వారము ఇది దేవు vaaramu yadi devuniya ka vaanarum nashinchuchunna ottluganunnave nashinchuchunna ottluganunnave వారి విషయమై నేనేమి చేతును వారి విషయమై నేనేమి చేతును వారము లేదా నీకు వేదనలేదా లేదా డబ్బు మత్తులో నీవు మునిగి ఉన్నామా వారము లేదా నీకు వేదన డబ్బు మత్తులో నీవు మునిగి ఉన్నామా నశించుచున్నా danunave nasinchuchunna kotluga unnave bharam leda neeku vedana leda lokamattu lo neevu nigiyunava bharam leda neeku vedana leda lokamattu lo neevu munigunava దేవుని హృదయం కేకవేయు చున్నది దేవుని ఆత్మాకించివుని హృదయం కేకవేయు చిన్నది దేవుని ఆత్మా దుఃఖించున్నది నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడిక్షణమైన ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మనగల నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము ీే నా తోడై నీవే నా జీవమై నా రుదిలో ననిలిచిన జ్ఞాపికవై నీవే నా తోడవై నీవే నా జీవమై నా రుదిలో నీలచిన జ్ఞాపికవై అనువనువు నీ కృప ని ై నను ఎన్నడు వీడని అనుబంధమై అనువనువు ననీ కృపని క్షిప్తమై నను ఎన్నడు వీడని అనుబంధమై ఏ నా ప్రాణ ప్రియుడా మన గల వీడి క్షణమైనా ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మన నిను నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము ీ పదాలు అపరంజీమయము నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజ నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణము నా శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుది అనియక విను తట్టినావు అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుది విను తట్టినావు ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మన గలనా నిన్ను వీడి క్షణమైనా ఏ సయ్యా నా ప్రాణ ప్రియుడా మన నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా వెలుగువై నీవే నాలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై నీవే నా వెలుగువై నీవే నాలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మరచి నేనేమి చేసేదన్ అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మై మరచి నేనేమి చేసేదాను ఏ సైయానా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా ఏ సయ్యానా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము ఏ సయ్యాణ ప్రాణ ప్రియుడా మన గలనా నిన్ను వీడి క్షణమైన ఏ సయ్యా నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజీమయము అల్లెలు ప్రైజ్ లో మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మీ అందరికి నా శుభవందనములు మనం చిన్నగా ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్య నీకే వందనాలు ప్రవ నా దేవా నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా ఈ గడిచిన కాలమంతా ప్రవ నీ కృపలో నన్ను కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములో కంటి కాచి కాపాడి తండ్రి ఈ యొక్క దినముకు తండ్రి నీ యొక్క నూతనమైన కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏ సయ్య నీకే యువయుగములకు కలుగునుగాక తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్థుతిస్తారు అక్కడ ఉంటానన్నా ప్రభా అవును ప్రభా మా మధ్యలో మీరు ఉన్నారు ప్రభా ఆయన పాటల ద్వారా మీరు మైమనందినారు ప్రభా ఇదిగో ప్రభావ తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభ నాయన నీవే నాయనా నా నోటి మాటల ద్వారా నీవే మాట్లాడు ప్రవ్వ నీవే వాక్యం మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించేలాగ్న నాయన మీ స్వరం ద్వారా తండ్రి మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఒకటో ఒకటో పేతు నాలుగో అధ్యాయము ఒకటో వచనం ఇక్కడ ఉంది ఏముందంటే ఒకటో పేతురు నాలుగో అధ్యాయము ఒకటో వచనము క్రీస్తు శరీరం అందు శ్రమ గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనిడి కదా దేవుడు మన ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకాన్ని శరీరము ధరించి ఆయన ఎంతగానో శ్రమ పడింది కదా కాబట్టి ఇక్కడ దేవుడు మనకేం చెప్తుండే ఆయన ఈ లోకంలో వచ్చి ఎందుకు శ్రమ అని మనకు తెలిస్తే ఆయన పడిన ఆ శ్రమని అంటే ఆయన శ్రమ పడడానికి కలిగిన ఆ మనసు ఏదైతే ఉందో దేవుని మనసు ఆయుధముగా ధరించుకోవాలంట మనం కాబట్టి ఆయుధముగా ధరించుకోవాలంటే అంటే ఆ శ్రమలు దేవుడు ఎందుకు అనుభవించిండు ఆయన ఎందుకు శ్రమలు పడిందంటే మనం ముందు దాని గురించి ధ్యానిద్దాము కాబట్టి ఒకటో పేతు రెండో అధ్యాయం ఇరవై వచనంలో క్రీస్తు మీ కొరకు బాధపడి కదా దేవుడు ఎందుకు శ్రమ ఆయన ఎందుకు బాధపడిందంటే మన కొరకు అంటే ఈ లోకంలో ఉన్న ఆయన బిడ్డల కొరకు కదా కాబట్టి ఈ లోకం కొరకు ఆయన శ్రమ పడి ఆయన బాధపడిండు కదా మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాధురి ఇంచిపోయను కదా కాబట్టి దేవుడు ఎందుకు ఆయన ఈ లోకంలో శ్రమ అంటే ఇప్పుడు ఆయన శ్రమ ఎందుకు పడిో ఆ మనసు ఏంటంటే జాలిగల్ల మనసు కదా జాలిగల్ల మనసు కాబట్టి పాపులమై ఉన్న మనము మనమంతా మరణంలోకి పోవాలా కానీ ఆయన ప్రేమ గల్లా దేవుడు కణిక్రము గల్లా దేవుడు కృపగలిగిన దేవుడు జాలి మనసు ఆయనది కాబట్టి జాలి కలిగిన హృదయం ఆయనది కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చిండు మన కొరకు కదా కాబట్టి ఎందుకు ఆయన బాధపడి అంటే మన కదా అంటే పాపులమైన మన ఆయన బాధపడి శ్రమ పొందిండు ఇప్పుడు అదే మనసు నిన్ను నన్ను మనల్ని ఆయుధముగా ధరించుకోమంటు కదా ఎందుకు ఆ మనసును ధరించుకోవాలంటే ఈ లోకంలో ఉన్న ఎవరైతే మతపరంగా జీవిస్తున్నారు ఎవరైతే దేవుని సువార్త రక్షణ సువార్త కూడా నోచుకోలేని వాళ్ళు ఉన్నారు రక్షణ పొంది కూడా ఆయన అడుగు జాడల్లో కదా ఆయన అడుగు జాడలు ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడమే మనము ఆయన అడుగు జాడల్లో కదా కాబట్టి ఈరోజు ఆయన వాక్యానికి విరుద్ధంగా ఆయన ఆజ్ఞకు అతిక్రమించి ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా కదా వీళ్ళంతా ఎక్కడికి పోతారు మరణంలోకి పోతారు కదా కదా మనం కూడా పాపులమై ఉన్నప్పుడు మనం కూడా మరణంలోకి పోవాలా కానీ దేవుని మనసు ఈ లోకానికి రప్పించింది కాబట్టి ఆయన శ్రమపడి ఆయన రక్తం చిందించి బాధలు ఆయన మరణం ద్వారా మనల్ని ఏం చేసేడు పవిత్రపరిచిండు కదా ఇప్పుడు నీకు నాకు మనకి అలాంటి మనసే ఉంటే నువ్వు కూడా ఈ లోకంలో ఉన్న పాపుల కొరకు రక్షణ పొందిన వాళ్ళు కూడా పాపులే ఎట్లా ఆజ్ఞ అతిక్రమించి నడుచుకున్నారు కాబట్టి కదా నులివెచ్చని జీవితం జీవించే వాళ్ళు అసలు దేవుడే తెలియని అన్యులు కదా వీళ్ళ కొరకు నీకు నాకు దేవుడి ప్రేమ నిజంగా మనలో పరిపూర్ణమైతే నిజంగా ఈరోజు నీ హృదయం క్రీస్తు కలిగిన హృదయము నీ హృదయము యథార్థమైన హృదయము నీది నిజంగా క్రీస్తు కలిగిన మనస్సు అయితే ఈరోజు దేవుడు ఎంతగా ఆయన ప్రాయసపడి బాధపడిండో ఎందుకు మన కొరకు కదా మనల్ని రక్షించుకోవడానికి మన ఆత్మలు కదా ఈరోజు నీకు నాకు అది ఉండాల అది లేదంటే నువ్వు ఎంత వాక్యం ప్రకటించినా ఎంత వేసినా ఒక వేషధారకుడివే కాబట్టి ఆయన అడుగు జాడల ఎందు మనం నడుచుకోవడానికే మన ప్రభు ఈ లోకంలో ఒక మాదిరి కదా ఒక ఫార్ములా ఇస్తారు ఒకరు దాన్ని బట్టి వందల వందల ప్రాబ్లమ్స్ చేస్తారు కదా సాల్వ్ మన మ్యాథమెటిక్స్ లో ఒక ప్రాబ్లం నుంచి రకరకాల సొల్యూషన్ చేస్తారు కదా అట్లానే మన ప్రభువే ఒక మాదిరిగా వచ్చి ఆయన అడుగు జాడల ఎందు ఆయన పడిన శ్రమ కలిగిన ఆ ధరించుకొని మనమంతా ఆయన లాగా పాపుల కొరకు అనే దేవుడు మనకు ఒక మాదిరి చూపించడానికే ఈ లోకంలో వచ్చాడు కాబట్టి వింటన్నా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలా చెప్తున్నా నన్ను నేను ప్రశ్నించుకోవాలా నిజంగా నీలో క్రీస్తు ఈ మనసు నీకు ఆయుధంగా ఉందా నువ్వు మనస్సు నీకు ఆయుధంగా ఉంటే కదా నిన్నటి దినము వాక్యం చూసినాం కదా వాళ్ళందరూ అతసాక్షులు అయిపోతారు మరణిస్తారు శ్రమంలో పోతారని కాబట్టి నీకు నిజంగానే నీలో ప్రేమ ఉంటే ఆ కలవరి స్త్రీలో దేవుడు చూపించిన ప్రేమ నీలో ఉంటే వాళ్ళందరూ అట్లా మరణించడం నీకు ఇష్టం కాదు కదా ఎట్లాగైనా వాళ్ళ కొరకు నువ్వు పోరాడాలా కదా కాబట్టి ఆ మనసు లేదు కాబట్టి ఎక్కడ ఉన్న గొంగలి పురుగులాగా అక్కడ ఉండిపోతే ఎట్లా ఆయన మనసును ధరించుకున్న వాడిలాగా అవుతాం వేషధారకుడువా కాదా కాబట్టి మనలో కూడా ఉన్నారు వేషధారకులు కాబట్టి మనము దేవుడు చెప్తుంది ఒకటే ఆయన శ్రమ కనుక మనల్ని ఏమంటుండు అలాంటి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలా ఆయన ఎందుకు శ్రమ అంటే మీ కొరకు క్రీస్తు మీ కొరకు అంటే మన కొరకు ఆయన బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకొనున్నట్లు మాదిరిగా ఉంచుండు అందుకే దేవుడు పడిన ఆ శ్రమ కలిగిన మనస్సు కదా ఆ శ్రమలు ఎందుకు పొందిందంటే మనల్ని కాపాడుకోవడానికే మన ఆత్మలను రక్షించుకోవడానికే మనమంతా ఆయక యొక్క నరకంలో ఆ యొక్క అగ్నిలోకి పోకుండా ఉండడానికి వరకే ఆయన శ్రమ కాబట్టి ఒకటో పేతురు రెండో అధ్యాయం ఇరవై వచనంలో కూడా ఏముందంటే ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటము కనబడలేదు కదా ఇక్కడ దేవుడు ఆయన పాపము చేయలేదు ఆయన నోటి నుంచి ఏ కపటన లేదు ఎందుకంటే ఆయన వేషధారకుడు కాదు మనం వేషధారకులం ఈ లోకంలో జీవించే మనం సగం సత్యం సగం అద్బద్ధం సగం దేవునిలో సగం ఈ లోకంలో మనముంటాం వేషధారకు లాగా మన ప్రేమ కపటమైన ప్రేమ కానీ దేవుని ప్రేమ కపటమైన ప్రేమ కాదు ఆయన ఏ పాపము చేయాల అయినా ఆయన ఎందుకు శ్రమ మన కొరకు బాధపడి కదా మనల్ని రక్షించుకోవాలా మనకి జీవం ఇవ్వాలా మనల్ని ఆయన రాజ్యంలో ప్రవేశించుకోవాలంటే ఆయన శ్రమ ఆయన రక్తం చిందించాలా కాబట్టే శ్రమ పడి ఈరోజు అదే భారం మనకి ఉంటే ఆయన అడుగుజాడలు ఎందు మనం నడుచుకుంటే మనం కూడా ఆ రకంగా శ్రమ కాబట్టి శ్రమలు మనకి రెండు రకాలుగా ఈ లోకంలో ఉంటాయి ఒకటి ఆయన ఉగ్రత వచ్చేది ఆ శ్రమలు ఎవరికి ఈ లోకానుసారంగా నడుచుకునే వాళ్ళకి కదా ఆయన నిమిత్తం వెళ్ళినా కూడా శ్రమలు అది ఆయనకి మహిమకరంగా జరగడానికి కదా ఈ రెండు శ్రమలు కదా మనం అర్థం చేసుకోవాలా కదా దేవునిలో మనం వెళ్ళుతున్నా ఆయన నిమిత్తం వెళుతున్నా ఆయన చిత్త ప్రకారంగా వెళ్తున్నా మనకు శ్రమలు ఆయన అడుగు జాడలందు మనం నడుచుకోకపోయినా కానీ నీకు శ్రమలు కాకపోతే ఆయన కోపానికి తగిలిన శ్రమలు మనం అనుభవిస్తాం అదే ఆయన ఉగ్రత కదా కాబట్టి దేవుడు మనకు చెప్తుంది ఒకటే ఆయన శరీరం అందు శ్రమబడిండు మనకి కాబట్టి అదే మనసును మనల్ని ఆయుధము ధరించుకోమంటుండు తర్వాత ఒకటో పేదరు రెండో అధ్యాయం రెండు వచనంలో ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు కదా ఆయన ఎవరికి కీడు చేయలేదు అంటే కీడు చేసిండ్రు ఈ లోకం ఆయనని శ్రమంలో పోనిచ్చండ్రు ఆయనని నిందించండ్రు ఆయనని అవమానపరిచండ్రు ఆయన్ని ఎంతగానో ఆయన హృదయాన్ని గాయపరిచిండ్రా ఆయనతో పాటు ఉన్న పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన యోధ వెన్నుపోటు పొడిస్తే అది హృదయానికి గాయమా కాదా ఆయనతో నడుచుకొని ఉన్న అతనే వెన్నుపోటు పొడిచిందా లేదా కానీ ఇవన్నీ మన ప్రభువుకి శ్రమలే కదా ఈరోజు మనం సత్యంలో వెళుతుంటే మనకి శ్రమలు కదా మనం వాక్యం ప్రకటిస్తే వాళ్ళు తృణీకరిస్తారు మన మీద నిందలు చెప్తారు నువ్వు దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రకటిస్తున్నావంటారు కొంతమంది నీ మీద కక్ష పెడతారు కొంతమంది నీ మీద సనుగుతరు గొనుగుతరు कदा मन कु मन की सेवकते अभी श्रमले का आयन निमित्त व्रमल आयन चबीटी मन आयन की महिम जोटी दे की जब्त आयन दूषा लक आवरी दूष आयन श्रम पे बड़ी बेदरीपक न्यायगा तीर्तीर्चु दे तु त अगुना कदाजु आये मन कदा ఆయన కొరకు జీవిస్తున్న మనము ఆయనకి పిలుపుకు తగినట్లు జీవిస్తున్న మనము మనము కూడా మనం ఎట్లా దేవునికి అప్పగించుకోవాలా ని ప్రాణాన్ని నీ ఆత్మను నీ శరీరాన్ని అప్పుడే నీలో దేవుడు నివసించగలడు కదా అప్పుడే దేవుడు నీలో నివసించినప్పుడే ఆయన మనసు నీకుంటది ఆయన హృదయం నీకుంటది కదా ఆయన కాబట్టి చూడండి మనం దేవునికి సమర్పించుకోవాలా మనం దేవుడు ఆయన ఆయన అప్పగించుకున్నాడు దేవుడికి మనం కూడా దేవునికి అప్పగించుకున్న జీవితాలే కదా ఇవి నీ సేవలో నేను నీ సువార్తని నేను ప్రకటిస్తాను నీ కొరకు నేను ఎంతగా ముందుకు వెళ్తాను కదా అట్లా మనమంతా దేవుడికి ప్రామిస్ చేసిన కదా కాకపోతే కొంతమంది మాట మార్చి మధ్యలోనే తొలగిపోతున్నారు అన్నట్టు కాబట్టి మనము దేవుడు ఆయన తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుకున్నాడు మన పాపమూల విషయమై చనిపోయి కదా ఆయన ఎందుకు శ్రమ ఎందుకు అలాంటి మనసుని మనల్ని ఆయుధంగా ధరించుకోమన్నాడంటే ఆయన ఎందుకు చనిపోయిండు ఎందుకు శ్రమలు పొందిండంటే మన పాపముల విషయమై కదా ఈరోజు అలాంటి మనసు మనకుంటే అలాంటి కదా ప్రేమ మనలో ఉంటే మనం చనిపోయినా కానీ ఎవరి కొరకు చనిపోతాము ఈ లోకంలో ఆయన బిడ్డలు ఎవరైతే ఆయనకి అవిధేయత కనపరిచి జీవిస్తున్నారో వాళ్ళ పాపముల విషయమై చనిపోతున్నాం కాబట్టే ఈ లోకంలో దేవుడు అదే చెప్తుండు నా మనసు మీకుండాలా ఆయన మనసు ఎవరు నశించిపోవడం ఆయన ఊరుకోడు కదా ఆ సమరయ స్త్రీ ఒక్క స్త్రీ కోసం ఆయన ఎంతగా ప్రయాసపడి వెళ్ళిండు ఆయన మనస్సు అలా ఉంటది ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి మనకి ఆ మనస్సు ఉంటే ఎవరు నశించిపోవడం దేవుని చిత్తము కాదు కాబట్టి నువ్వు నువ్వు పరిగెత్తవలసిన వరికి నీకున్న ఓపికతో ఓర్పుతో ఆయన సువార్థ నిమిత్తం నువ్వేం చేస్తావు ప్రయాసపడి ముందుకు వెళ్ళిపోతావు కదా నా సిలువై ఎత్తుకునేవాడు తన్ను తను ఉపేక్షించుకోమని దేవుడు చెప్పిండంటే నిన్ను నిన్ను ఉపేక్షించుకోవడం అంటే నన్ను ఒక బలిగాను దేవునికి నిన్ను ఇంకా అర్పించుకోవాలా తీర్పు తీచ్చే దేవుడికి అప్పుడే నువ్వు దేవుడి నిమ్మత వెళ్ళిన ఏ శ్రమలైనా ఏ కష్టాలైనా ఏవైనా నువ్వు ఏం చేయగలుగుతావు అంటే ఆనందించగలుగుతావు సంతోషించగలుగుతావు నిరీక్షించగలుగుతావు అట్లా నువ్వు అప్పగించుకున్నాడు నువ్వు ఈ లోకస్తుల్లాగానే ఉంటావు కాబట్టి శ్రమ రాగాలే కష్టం రాగాలే ప్రాయాసం రాగాలే దేవుడి నుంచి తొలగిపోతాం కాబట్టి ఆయన మన పాపముల విషయమై చనిపోయిండు కాబట్టి ఆయన ఈ లోకంలో శ్రమ బాధపడిండు దూషింపబడిండు ఆయనను బెదిరించిండ్రు కదా ఆయన నేను పరలోకం నుండి దిగి జీవాహారం నేనే అంటే ఈయన ఎట్లా పరలోకం నుంచి దగ్గినా జీవాహారం అంటుండు ఈయన ఎట్లా ఆయన శరీరం ఆయన రక్తం తాగమంటుడు ఈయన యశోబ్ కుమారుడు కదా మరియా కుమారుడు కదా అని ఆ యొక్క శాస్త్రులు వాళ్ళు పళ్ళు బిగిచ్చి రాళ్ళు పట్టుకొని కూడా మన ప్రభువుని చంపబైండు కానీ మన ప్రభు వాళ్ళని తిరిగి ఏమీ చేయాల ఆయన అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది ఎందుకంటే ఆయన సమయం రాలేదు కాబట్టి కాబట్టి మనము కూడా ఈ లోకంలో మన సమయం రాలేదు కాబట్టి మనము కూడా వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా కదా జాగ్రత్తగా మనం ప్రకటించాలా ఎందుకంటే మనం మొదట్లోనే చిక్కబడిపోతే మనం అనేకులకి సువార్త చెప్పే భాగ్యము కోల్పోతాం కాబట్టి ఆయనే తన శరీరం అందు కదా మన పాపములను రాను మీద మోసుకొనిను ఎందుకు నా శిలువ ఎత్తుకొని వెంబడించేవాడు తన్ను తాను ఉపోసించుకొని అంటే మన ప్రభు ఎందుకు శిలువ ఎత్తుకొని ఆయన మోసిండంటే మన పాపములను కదా ఆయన ఎందుకు చనిపోయిండే మన పాపములకు కదా ఆయన మనసు ఏంటంటే మనమంతా పాపముల విషయమై చనిపోయి ఆయన విషయంలో బ్రతికించాలి కాబట్టి దాని కొరకు ఆయన బాధపడిండు దాని కొరకు ఆయన శ్రమలు పొందిండు కదా ఇవన్నీ ఆయనని వెంబడించే వాళ్ళు ఆయన కొరకు కనిపెట్టే వాళ్ళు ఆయన కొరకు పౌరుషం కలిగి నిలబడే వాళ్ళందరూ నా అడుగు జాడలు ఎందు నడుచుకోవాలంటే మీరు కూడా ఇవన్నీ కదా నా నిమిత్తం పొందాలి కదా కాబట్టి చూడండి కాబట్టి మనము ఈ లోకంలో ఆయన సత్యం ప్రకటిస్తే ఖచ్చితంగా మన మీద ద్వేషిస్తారు ఎందుకంటే దేవుడే ఆ రీతిగా శ్రమంలో కూడా దూషింపబడ్డాడు ఆయనను బెదిరించిండు కానీ ఎక్కడా ఆయన అవిధేయత చూపించలేదు అవిశ్వాసం చూపించలేదు ప్రతి విషయంలో ఆయన ఒక తండ్రి మీద ఆధారపడి ఆయన ముందుకు వెళ్ళినట్టు మనకు చూపించిండు ఎందుకంటే ఈ దినం మనమంతా కుమారులాగా ఉంటే ఆయన ఎట్లయితే మాదిరిగా ఉండిపోయి ఆయన చేసిండో సేవ అట్లా ఆయనలాగా మనం నడుచుకోవాలని ఆయన ప్రతిదీ మనకి మార్గం చూపించి మాదిరి చూపించిపోయిండు కాబట్టి ఆయన మరణించింది శ్రమ మన పాపముల నిమ్మిత్తమే కాబట్టే ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందాం కాబట్టి ఆయన రక్తములో కడగబడినాం కాబట్టే మన పాపములకు మన అపరాధములకు క్షమాపణ దొరికింది మనకి కదా ఆయన శ్రమ ఆయన ప్రయాస కాబట్టి ఆయన తన ప్రాణాన్ని కూడా ఆయన అర్పించుకొని కదా ఉన్నాడు కాబట్టే ఈరోజు మనము కదా ఇప్పుడు మనకి ఉన్న దేవుడు నా అడుగుజాడలు ఏందో మనము నడుచుకోమన్నాడంటే కాబట్టి మనము కూడా ఆ రీతిగా ప్రయాస ఎవరి కొరకు పాపుల కొరకు వాళ్ళ సేవకులు అయితేంది డెబ్బై సంవత్సరాలైతే ఉంది వంద ఈ లోకంలో వెయ్యి సంఘాలు కట్టిన సేవకుడైనా ఆయన ఆజ్ఞ అతిక్రమించి నడిచేవాడు ఖచ్చితంగా మరణంలోకే పోతాడు కదా మరణంలోకి పోయే వాళ్ళంతా ఎవరు పాపులే కదా కాబట్టి అలాంటి వాళ్ళ కొరకు కూడా ప్రయాసపడాలా ఎవరైతే నులివెచ్చని జీవితం అంటే రక్షణ పొంది సగం లోకం సగం దేవునిలో ఉంటారు కదా వాళ్ళ గురించి ప్రయాస అసలు అన్ని జనులు ఉన్నారు వాళ్ళకి అసలు దేవుని సువార్తే తెలియదు వాళ్ళ కొరకు ప్రయాస కాబట్టి మనలో క్రీస్తు మనసు ఆయుధంగా ధరించుకోమని అంటే ఆయన మనసుని కుంటే నువ్వు స్థిరంగా ఒక చోట ఉండలేవు ఎందుకంటే నశించిపోతుంటే నీకు ప్రేమ ఉంటే నీ తోటి వాళ్ళు నీ నీ ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ నశించిపోతుంటే మరణిస్తుంటే నువ్వు ఊరుకుంటావా ఊరుకోగదా ఎట్లాగైనా ప్రయాస పడతావా లేదా కాబట్టి ఆ ప్రయాసం కొరకు మనం పోవాలా కాబట్టి ఇక్కడ ఏమని దేవుడు చెప్తుండంటే పిలిపిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ముప్పయో వచనంలో ఏం చదువుతుండే దేవుడు క్రీస్తు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక అంటే ఎప్పుడు నీకు విశ్వాసం వస్తుంది ఆయనను నమ్మినప్పుడు ఆయన మాటలు హృదయంలో ఉంచుకుంటే నీకు విశ్వాసం వస్తుంది కాబట్టి ను దేవుని పట్ల విశ్వాసం ఉంది కాబట్టే నువ్వు భక్తి కనబరుస్తున్నావు కాబట్టి అది మాత్రమే గాక ఆయన పక్షమున కదా ఆయన పక్షమున శ్రమ ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను కదా ఎవరికి అనుగ్రహింపబడింది కదా తన నా శిలువని ఎత్తుకొని వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకొని అని ఆయన కొరకు సేవలు ఆయనని వెంబడిస్తున్నా కదా మనకి ఏమి అను ఏమి మన పక్షాన అనుగ్రహించబడింది శ్రమ పడటం దేనికి ఆ శ్రమ అంటే పాపుల కొరకే ఈ లోకంలో ఉన్న ఎవరైతే దేవుని బిడ్డలు ఆజ్ఞల అతిక్రమించి నడుచుకో నడుచుకున్నారో వాళ్ళ పక్షమున మనం పోతే ఖచ్చితంగా ఈ లోకము కదా మన ప్రభుని అంగీకరించలేదు ఎందుకంటే మన ప్రభుని జీవం దేవుణ్ణి కూడా అంగీకరించలేదు ఆయనని భయంకరంగా శ్రమంలో పోనిచ్చింది కదా కాబట్టి ఆయన నిమిత్తము మనం మనం ఉపేక్షించుకున్నప్పుడు ఆయన శిలువని ఎత్తుకొని మనం వెంబడించినప్పుడే ఆయన నిమిత్తము మనకి ఏదైతే ఆయన పక్షమున మనకి ఈ శ్రమలు అనుగ్రహించబడినయో ఆ శ్రమంలో నువ్వు ఏం చేయగలుగుతావు ఆనందించగలుగుతావు సంతోషించగలుగుతావు నిరీక్షణ కలిగి దేవుడికి ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేస్తూ కృతజ్ఞతా స్థుతులు చెల్లించేవాళ్ళలాగా ఉంటావు ప్రతి విషయంలో కాబట్టి మనకి దేవుడు చెప్తుంది నువ్వు నమ్మినావు విశ్వాసం ఉంచినావు కాదు నీకు ఆయన పక్షాన శ్రమలు కూడా అనుగ్రహించబడినాయి ఆ శ్రమలు అంటే ను ఆయనని పోలిని నడుచుకున్నప్పుడు కదా అప్పుడు వస్తాయి మనకు శ్రమలు కాబట్టి దేవుడు ఎందుకు చెప్తుందంటే ఫెబ్రిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొని కదా కాబట్టి చూడండి దేవుడే తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు కాబట్టి ఎప్పుడైతే ఆయన నిమిత్తము మనకి అనుగ్రహించబడిన ఆ శ్రమల్లో మనకి కూడా విధేయత నేర్చుకుంటాం కాబట్టి దేవుడు ఆయన కలిగిన మనస్సుని మనల్ని ఆయుధంలాగా ధరించుకోమంటుడు కాబట్టి ఇంకొక వచనం ఏముందంటే ఇక్కడ ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మూడో వచనంలో అంతేకాదు శ్రమ ఓర్పును కదా ఇక్కడ శ్రమ వచ్చినప్పుడే నీ విశ్వాసం ఏందనేది కదా కదా ఏబుకి విశ్వాసం ఉంది కదా ఆయనకి ఆయన దేవుడి పక్షాన ఆయనకి శ్రమ కూడా అనుగ్రహించబడింది కదా ఏబూకి కానీ ఆ శ్రమంలో ఏబు ఎంత ఓపికతో ఓర్పుతో సహనంతో ఉన్నాడా లేదా తనకున్న సమస్తం పోగొట్టుకున్నాడు కుమారులను పోగొట్టుకున్నాడు తనకున్న ఆస్తి పోగొట్టుకున్నాడు తనకున్న ఆరోగ్యం పోగొట్టుకున్నాడు అన్ని పోగొట్టుకొని తనతో పాటు ఉన్న తన భార్య దేవుణ్ణి దూషించి నువ్వు మరణించమంటే ఆయన దేవుణ్ణి దూషించిండా కాబట్టి మనకి శ్రమ వచ్చినప్పుడే మనలో ఓర్పు ఉంటది ఏబులో కనిపించింది ఆ ఓర్పు ఆయన భయంకరమైన శ్రమంలో వెళ్ళినప్పుడు ఆయన శిష్యులకు కూడా కనిపించింది కదా పేతున్ని చరసల్లో వేస్తే వాళ్ళంతా ప్రార్థన చేస్తే దేవుడు ఆ శ్రమంలో నుంచి పేతున్ని విడిపించలేదా అపస్థుడైన పౌలు భయంకరంగా ఆ యొక్క శిష్యుల్ని హింసిస్తుంటే వాళ్ళందరి కొరకు దేవుడు అపస్థుడైన శిలువుని అపస్థుడైన పౌలుని కూడా ఆయన మాట్లాడి ఆయనను మార్చలేదా కదా ఆయనతో మాట్లాడి లేదా కాబట్టి ఎప్పుడైతే మనకు శ్రమ వస్తే మనకి ఓర్పు అనేది అవసరం తర్వాత ఆ ఓర్పు కనబరిచినప్పుడే నీకు విశ్వాసం అనే పరీక్షలు అవుతావు కదా ఏబు నెగ్గిండా లేదా కాబట్టి అప్పుడు నువ్వు నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమల ఎందు అతిశయ పడుదుము కదా ఈ లోకంలో అందరూ అతిశయ కదా ఉన్న ఉద్యోగాన్ని బట్టి ఉన్న ఆస్తుని బట్టి ఉన్న అందాన్ని బట్టు కదా వాళ్ళు ఏది కలిగి ఉన్నారో ఈ లోకంలో దానిని బట్టి అందరూ అతిశయ లేదా కానీ కానీ మనకి దేవుడు ఏం చెబుతుందంటే ఆయన శ్రమల ఎందు మనం అతిశయ ఎందుకంటే ఆయన నిమిత్తము కదా నా నిమిత్తం హింసింపబడే ధన్యులు అన్నాడు దేవుడు పరలోక రాజ్యము వారిది అన్నాడు మీద నిందించి అబద్ధప మాటలు చెప్పినప్పుడల్లా మీరు ధన్యులు ఎందుకంటే మీకు పరలోక రాజ్యంలో ఏం కొడుతుంది ధనం కొడుతుంది అన్నాడా లేదా కాబట్టి మనము ఆయన నిమిత్తం వచ్చే ఆ శ్రమంలో అతిశయపడదం అంటే శ్రమలను కూడా మనం లెక్క చేయకూడదు ఎందుకంటే ఆ శ్రమలను దేవుడే విడిపిస్తాడు కదా కాబట్టి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము పదో వచనంలో కాబట్టి శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడగదు కాబట్టే శ్రమల్లో ఓర్పు లేకపోతే నువ్వు ఎట్లా పరీక్షలో నెగ్గుతావు ఆ పరీక్షలో నువ్వు నెగ్గపోతే ఎట్లా నీలో దేవుడితో నిరీక్షణ ఉంటుంది కదా శ్రమ వచ్చింది ను ప్రయాసపడుతున్నావు దేవుడిని అడుగుతున్నావు కదా అది పొందిందాక నువ్వైతే ఓర్పుగా ఉండవు కదా ఎప్పుడైతే నువ్వు ఓర్పు కలిగి ఉంటావో అప్పుడే కదా ఆ శ్రమంలో దేవుడు పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గేది నువ్వు నెగ్గినప్పుడే కదా నీలో నిరీక్షణ ఉండేది ఎందుకు దేవుడే నన్ను కాపాడతాడు రక్షిస్తాడని కాబట్టి ఈరోజు అనేకులు శ్రమ దినమున కృంగిపోతే చేతగాని వాళ్ళు అడుగుతున్నారు కదా కాబట్టి మనం కృంగిపోవద్దు కదా ఎందుకంటే కృంగిపోయిన వారిని కూడా లేవనైతే దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకి సంభవించిన ఏ శ్రమ అయినా కానీ అది ఏదైనా గాని మనం కృంగిపోవడానికి అసలు వీలేదు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు కృంగిపోతావో నువ్వేమీ చేయలేవు నీకు ఓర్పికపోతుంది ఓర్పు సహనం పోతుంది కదా నీకు దేవుడు పెట్టిన ఆ పరీక్షలు నువ్వు ముందుకు పోలేవు ఎప్పుడైతే ఆ పరీక్షలు నువ్వు నెగ్గపోతే నీలో దేవుడి పట్ల నిరీక్షణ ఎక్కడ ఉంటుంది శ్రమలో దేవుడు నేను బయట కదా పడేసిన దాకా నువ్వు ఓర్పుకుతూ ఉండాలా కదా నిరీక్షణ కలిగి ఉండాలా కదా కాబట్టి రోజు అనేకులు ఆ నమ్మకము ఆ విశ్వాసము లేకనే కృంగిపోతున్నారు కాబట్టి చేతగాని వాళ్ళలాగా అయిపోతున్నారు కాబట్టి మన ప్రభు మనకు చెప్తుంది కాబట్టి మనము దేవుడు ఎందుకు చెప్తుండంటే మనల్కి దేవుడు ఒకటే చెప్పిండు ఒకవేళ శ్రమల ఎందు కూడా మనము అతిశయ ఎందుకంటే శ్రమలు వచ్చినా ఏ బాధలు వచ్చినా మనకి దేవుడే తోడు కదా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచనంలో కూడా దేవుడు మనము పిల్లలం కదా వారసులం ఎవరికి మనం పిల్లలము మన ప్రభుకే కాబట్టి ఆయన బిడ్డలము కాబట్టి మనం వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు కదా ఆయనతో శ్రమ పడిన క్రీస్తు తోడి వారసులము కదా ఆయనతో నువ్వు మహిమ పొందాలంటే ఆయనతో శ్రమ పడిన కదా కాబట్టి పేతులు చెప్తుండూడు తన పత్రికలో క్రీస్తు శరీరం అందు శ్రమ పడిన ఆ మనస్సును మీరు ఆయుధంగా ధరించుకోమంటుండు ఎందుకంటే నువ్వెవరికి వారసులవు దేవునికే కదా కాబట్టి ఆయన ని తండ్రి మన ప్రభువే ఈ లోకంలో శ్రమలు పొందిండు కాబట్టి మనకు ఆ శ్రమలు వస్తాయి కాబట్టి మనం కూడా విధేయత చూపించాలా మనం కూడా ఆ శ్రమల్ని ఎదుర్కోవాలా ధైర్యంగా ముందుకు పోవాలా ఆయన చిత్తం ఏమిటో పర్ఫెక్ట్ గా మన కాలం ముగించుకొని మనం తండ్రి దగ్గర తిరిగి వెళ్ళిపోవాలా కదా కాబట్టి మనము ఆయన వారసులం కాబట్టి ఆయన మహిమ పొందాలా అంటే నువ్వు శ్రమ పొందాలా ఇంతే ఇంకింత గమించిన ఆత్మీయ సత్యమే లేదు ఎందుకు ఆయన నిమిత్తం శ్రమ ఈ లోకమంతా అబద్ధమే కదా ఈ లోకంలో ఎక్కడ ఉంది క్రీస్తు ప్రేమ నిష్కపటమైన ప్రేమ ఎక్కడ ఉంది అంతా స్వార్థమా గాదా అంతా ధనాపేక్ష కాదా కదా సేవకుల్లో లేదా సంఘాల్లో లేదా వింటున్న మనలో లేదా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఒకరి పట్ల ఒకరికి జాలి అలాంటి ఉంటే ఒకరిని ఒకరి ఎందుకు ద్వేషిస్తాం ఒకరి మీద ఒకరు ఎందుకు కోపాడతాం కాబట్టి చూడండి ఎప్పుడైతే ఆయన నిమిత్తం మనము సత్యాన్ని ప్రకటించినప్పుడు ఈ లోకంలో ఖచ్చితంగా మనకి శ్రమలు కానీ ఆ శ్రమల్లో మనం కృంగిపోతే మనం చేతగాని వాళ్ళలాగా అయిపోతాం అదే ఆ శ్రమంలో నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఓర్పుతో నువ్వు వెళితే నీ నీ నీ వల్ల మన ప్రభు మహిమ పరచబడతాడు కాబట్టే ఆయన క్రీస్తు తోడి వారసులం తోడి అంటే దేవుడు ఎట్లయితే ఈ లోకంలో కుమారుడిగా ఉండి సమస్తము చేయగలిగిండో ఆయన ఎట్లయితే ఈ లోకంలో కుమారుడిగా ఉండి తండ్రిగా మాదిరిగా ఉండి ఆయన ఎన్నో శ్రమంలో కూడా దేవుడికి ప్రార్థన చేసి ఆ సిలువలో కానీ ఆయన వెళ్ళిన ప్రతి కథ అట్లా ఉంటే ఎట్లా ఆయన తండ్రి నుంచి ఆయన పొందుకున్నాడో కదా అట్లా తోడి వారసులం అంటే ఈ రోజు నువ్వు కుమారుడిగా ఉంటే అదే ప్రభు ఎట్లా ఈ లోకంలో అన్ని పొందుకున్నాడో ఒక మాదిరిగా ఉండి తండ్రి లాగా ఈ రోజు నువ్వు వారసుడివి కాబట్టి నువ్వు కూడా ఈ లోకంలో అన్ని పొందుకుంటావు అదే దేవుడు వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తుంది కాబట్టి మనము ఆయన వారసులం కాబట్టి ఆయన మహిమ పడాలి అంటే మనము ఆయన నిమిత్తం శ్రమంలో పోవాలా కదా ఎప్పుడు నువ్వు శ్రమంలో వెళ్ళినావంటే అప్పుడు దుష్టుడు రాజ్యం ఏమైపోతుంది కూలిపోతుందా లేదా ఎందుకు స్టెఫన్ని చంపాలంటే స్టెఫన్ ఆయన మహిమ పరుస్తుండు ఆయన సత్యాన్ని ప్రకటిస్తుండు ఆ విన్న దుష్టులు కదా వాళ్ళు వాళ్ళు సర్ప సంతానమే కదా ఆ పరిచయలు శాస్త్రాలు వాళ్ళకి ఎందుకు అంత కోపము ఆవేశం రాళ్ళు పట్టుకొని ఆయన చంపండ్రంటే వాళ్ళలో ఉన్న సైతానికి ఏమైపోయింది నా రాజ్యం కూలిపోతుందనే భయం మొదలైంది కాబట్టే స్టెఫన్ని చంపేసిండ్రు తర్వాత పౌరుల్లో కూడా అదే దుష్టుడు ఉన్నాడు కానీ పౌలు కూడా హింసించిండా లేదా ఎందుకు చెప్తున్నారంటే ను ఎంతగా శ్రమంలో ఆయన నిమిత్తం వెళ్తుంటే అపవాది రాజ్యము అంతగా కూలిపోతుంది కాబట్టి వాడు మనల మీద విరుచుకు పడతా ఉంటాడు మన ప్రభు కూడా వాక్యాన్ని ప్రకటిస్తుంటే వాళ్ళు ఎన్నిసార్లు ఆ దేవాలయంలో ఆయన సువార్త ప్రకటిస్తుంటే రాళ్ళు తీసుకొని వాళ్ళు పళ్ళు కొరుక్కుంటూ ఆయన చంపడానికి కూడా ప్రయత్నించారు ఎందుకు మనుషులకి అంత వచ్చిందంటే ఆ మనుషుల్లో ఉన్నది దేవుడు కాదు దయ్యం కదా అపవాది ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే ఆ సత్యమైన మాటలు పోతే ఈ లోకంలో వాడి రాజ్యం ఏమైపోతుంది పునాదులతో కూడా లేచిపోతుంది కాబట్టి వాడు మన మీద అట్లా కాబట్టి మనం సత్యం ప్రకటించినప్పుడే దేవునికి మహిమకరంగా జరుగుతాయి కాబట్టి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చనంలో మన ఎడల కదా దేవుడు ఏం చెప్పాడు మీరు విశ్వాసం ఉంచుట కాకుండా నా పక్షాన మీకేం అనుగ్రహించబడినాయి అన్నాడు శ్రమలు అనుగ్రహించబడినాయి అన్నాడు కాబట్టి మన ఎడల ప్రత్యక్షము కాబోహు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను పౌలు ఈ రీతిగా తీర్మానించుకున్నాడు కాబట్టే క్రీస్తు మనసుని ఆయన ఆయుధంగా ధరించుకున్నాడు కాబట్టే ఆయన విశేషంగా సేవ చేయగలిగిండు విశేషంగా ఆయన కొరకు నిలబడగలి నిలబడగలిగిండు ఆయన శిష్యులు కానీ కదా కాబట్టి ఇప్పుడు ప్రత్యేక ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను అందుకే నీకు క్రీస్తు కలిగిన మనసు ఆయుధం అయినప్పుడే నువ్వు ఈ రకమైన తీర్మానం నీలో ఉండగలుగుతుంది కదా క్రీస్తు కలిగిన మనస్సు క్రీస్తు కలిగిన ప్రేమ హృదయం లేకపోతే ఈ తీర్మానం నీకు రాదు ఎందుకు రాదంటే నీకు క్రీస్తుని నమ్మకపోతే నీ పొరుగువాడికి అంత అన్నం కూడా పెట్టలే అట్లా ఉంటుంది నీ హృదయం అలాంటి అన్నం పెట్టలేని నువ్వు నీ పొరుగు నీ తోటి సేవకులకి నీ ఇరుగు కూడా సమాధానంగా మాట్లాడిన నీవు వాళ్ళ నువ్వు శ్రమలు అనుభవించగలుగుతావా నీ లోకస్తులాగా ఉంటే అది అసాధ్యం కదా చాలా మంది క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముకున్న భక్తి బాగా చూపిస్తారు కానీ వాళ్ళలో ఎక్కడ క్రీస్తు కలిగిన ప్రేమ చూడండి కొంచెం అంటే కొంచెం కూడా ఉండదు ఎందుకు ఉండదంటే ఈ రకమైన మనసు వాళ్ళు ధరించుకోవాల దేవుని ధరించుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఏమంట వేషధారకమైన జీవితాలు సగం సత్యం సగం అబద్ధం కాబట్టి వాళ్ళు కానీ ఇక్కడ పౌలు చెప్తుండూ రోమిలకు సంఘానికి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగవినవి కావని ఎంచుతున్నాను ఆయన ఎందుకు అంత తీర్మానంగా రూఢీగా నిశ్చయంగా చెప్తుండంటే ఆయనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ చెప్తుండో రోమిలకు సంఘంలోనే చెప్తుండో ఎనిమిదో అధ్యయ ముప్పై ఐదో వచ్చిన క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు కదా అందుకే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎందుకు ఎంచుకోండి అంటే నీకు ఎవరి ప్రేమ ఉంది క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను కదా శ్రమ వచ్చినా కానీ బాధ వచ్చినా కానీ హింస అంటే హింసింపబడినా కానీ కరువైనా కానీ వస్త్రహీనత అయినా కానీ ఉపద్రవం ఖడ్గమైన నన్ను మనలను ఎడబాపునా కదా ఏది నిన్ను నన్ను ఈరోజు దేవుని ప్రేమ ఆయన మనసుని మనం ఆయుధంగా ధరించుకొని ఆయనని పోలి నడుచుకొని ఆయన కొరకు మనం ఉంటే ఈరోజు ఆయన ప్రేమ నుంచి ఏది వచ్చి మనల్ని ఎడబాప్తుంది శ్రమ వచ్చి నిన్న ఏం చేస్తుంది కదా కాబట్టి ఆయన శిష్యులు శ్రమలు పొందినా ఏ శ్రమ ఏం చేయగలిగింది ఆయన సువార్తను ఏమైనా కదా కదా ఎందుకు ఆపగలిగినరా ఆపగలిగిన్రా ఆపలేకపోయినరు కదా ఆయన అపస్తుల్ని ఎక్కడ ఆపగలిగినరు స్టెఫన్ జంపినా ఎవరిని జంపినా ఆయన సువార్త ఏమైనా ఆగిపోయిందా ఆగిపోదు కదా కాబట్టి పేతులు చరసాల్లో వేసినప్పుడు ఆయనకు ఒక బాధ వచ్చింది ఆ చరసాల్లో వేయడం ఆయనకు ఒక శ్రమ అది కూడా ఆయనకు ఒక హింస కానీ వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఆయన ఆ యొక్క కూడా బద్దలు చేసి పేతుని విడిపించిందా లేదా కాబట్టి అలాంటి ప్రేమ మనకుంది అందుకే శ్రమలు వచ్చినా మనము ఆయన మనసుని ఆయుధంగా ధరించుకొని వెళితే మనకి ఏది వచ్చినా కానీ ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపలేదు అది తెలుసుకున్నాడు కాబట్టి అపోస్తుడైన పౌలు ఆయన విజృంభించి సేవ చేయగలిగిండు ఆయన దేవునికి సమర్పించుకొని ఆయన కొరకు పౌరుషంగా నిలబడగలిగిండు కదా ఆయన అనేక సంఘాలను హెచ్చరించగలిగేండు కాబట్టి ఈ రకమైన తీర్మానం మనలో ఉన్నప్పుడే మనలో కూడా అలాంటి దేవుని మహిమ బయటపడతది కాబట్టి రోమిలకు సంఘంలోనే పన్నెండో అధ్యాయము పన్నెండో వచనము నిరీక్షణ ఇది మనకు అవసరం క్రైస్తవులకి ఎందుకు శ్రమ వచ్చినా బాధ వచ్చినా హింస వచ్చినా కరువు వచ్చినా వస్త్రహీనత అయినా ఏదైనా వచ్చినా కానీ నీకేముండాలా నిరీక్షణ ఉండాలా నీకు నిరీక్షణ ఉండాలంటే ముందు దేవుని పట్ల నీకు నమ్మకం ఉండాలా నమ్మకం పెట్టిన నువ్వు దేవుని మాటలు వినాలా అప్పుడే నీకు విశ్వాసం వస్తుంది విశ్వాసం గనపరిచినా నువ్వే అప్పుడు నిరీక్షించగలుగుతావు కదా కాబట్టి మనము నిరీక్షణ గలవారం అయి కాబట్టి శ్రమ వచ్చినా బాధ వచ్చినా హింస వచ్చినా ఏదొచ్చినా ఆయన నిమిత్తం వస్తే మనకు సంతోషమే కదా మన ప్రభు కూడా శ్రమలు పొందినా ఆయన సంతోషించగలిగిండు ఎందుకంటే మనము ఆయన విషయంలో జీవించినాం కాబట్టి ఆయనలో మరలా మనం నూతన జన్మలాగా శిశువులాగా జన్మించినాం అంటే పాపులమైన మనల్ని నిత్య జీవంలోకి ప్రభు ఆ మనస్సు ఆయన ఆయుధంగా ధరించుకోండు కాబట్టి మన ప్రభు సంతోషించగలిగిండు ఈరోజు నువ్వు కూడా సంతోషించగలగాలంటే క్రీస్తు మనస్సుని నువ్వు ఏం చేయాలా ఆయుధంగా ధరించుకుంటే నువ్వు ఎన్ని ఆయన నిమిత్తం ఏమైనా పొందినా కానీ ఈ లోకంలో హింస పొందినా కానీ బాధపడినా కానీ నీకు కరువు వచ్చినా వస్త్రహీనత వచ్చినా ఏదొచ్చినా కానీ నిరీక్షించగలుగుతావు సంతోషించగలుగుతావు శ్రమ ఎందు ఓర్పు కదా అందుకు మనకి ఓర్పు అవసరం ఓపిక ఓర్పు సహనం అందుకే దేవుడు చెప్పింది మనకు విశ్వాసమునకు కర్త యేసు వైపు చూచుచు దాన్ని కొనసాగించేది ఆయన్నే మన ఎదుట ఉంచబడిన పరుగు ఓపిక ఓర్పుతో పరిగెత్తాలంటే నువ్వు ఎవరి వైపు చూడాలా దేవుని వైపు చూస్తేనే కదా కాబట్టి శ్రమ వస్తే మనల్ని దేవుడు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాల మనం శ్రమ వచ్చినప్పుడు చేయాల్సిన మొట్టమొదటి పని మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలా కానీ మనుషులు ఎట్లా చేస్తారు ఎక్కడెక్కడో ఎవరికెవరికో సేవకులకి ఎక్కడెక్కడో ప్రార్థన చేస్తారు ఎక్కడెక్కడికో పోతున్నారు కానీ నువ్వు నిజంగా ఆయన ఎందు నమ్మకం పెట్టి విశ్వాసం పొంది నిజంగా నీలో ఆయన పట్ల నిరీక్షణ కలిగి నీకు ఉంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ ప్రార్థన చేస్తే నువ్వు బయటపడలేవా కాబట్టే మనుషులు అంత మోసపోతున్నారంటే ఎవరో ఏదో మిరాకిల్ చేస్తారని పరిగెత్తుతున్నారు కానీ ఎక్కడ మిరాకుల్స్ ఉండవు నువ్వు ఎక్కడైతే దేవుణ్ణి నమ్ముకొని విశ్వాసంతో ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనలో నువ్వు ఏదైతే అడిగింది పొందిందాకా విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తావు అప్పుడు అది నీకు అనుగ్రహించబడుతుందంటే ఆ శ్రమ నుంచి నేను దేవుడు బయట అది దేవుని చిత్తమైన ప్రార్థన అయితే కదా ఈరోజు మనం కొన్ని దిక్కలు ప్రార్థన కూడా వాళ్ళు సగం ఆబద్ధం సగం సత్యం లాగా చెప్పి మన చేత కూడా అబద్ధమైన ప్రార్థన చేపిస్తున్నారు ఈ మధ్య మనుషులు బయటకు వెళ్తుంటే బాగా అర్థమవుతుంది ఎంది సగం చెప్తారు వాళ్ళ ఏమో దాచిపెట్టి ఇంకొకరికి చెప్పించి వాళ్ళ చేత విరుద్ధంగా దేవునికి మన చేత కూడా పాపాలు చేపిస్తున్నారు ఆయనకి చిత్తము కానీ ప్రార్థనలు కూడా చేపిస్తున్నారు చెప్పే పూర్తిగా న్యాయంగా చెప్పరు ఎందుకంటే ఎవడు తగ్గించుకోడు కదా నేను పాపినేను ఒప్పుకోవడానికి ఎవరికి ఉంటుంది ఆ హృదయం మేమంతా బుద్ధిమంతులము మేమంతా క్రీస్తులో గడగబడిన వాళ్ళము మేమంతా ఆయన కొరకు పౌరుషంగా నిలబడిన అంటాం నిజంగా నీలో క్రీస్తు తోడి వారసులైతే నీలో ఎక్కడంది ఓపిక ఓర్పు ప్రేమ మంచితనము సమాధానం ఇవి ఎప్పుడు నీలో ప్రత్యక్షం అవుతాయో అంటే ఎప్పుడైతే నీలో కనబడతాయో అప్పుడు నువ్వు ఆయన వారసుడివి అప్పుడే నువ్వు నిజంగా సిలువని ఎత్తుకొని వెంబడించుకొని నిన్ను నువ్వు అప్పుడు కాబట్టి చూడండి దేవుడు మనకి శ్రమ వస్తే దేవుడు ఎందుకు చెప్తుండంటే రెండో కొరిందలకు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఏ ఆదరణ ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆయనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు కదా కాబట్టి ఆయన నిమిత్తం నువ్వు శ్రమలు పొందితే అలాగే ఆయన ప్రేమ అంటేనే ఆదరించడం కదా ప్రేమ లేకపోతే ఆదరణ ఎక్కడొస్తుంది కాబట్టి ఆయన ఆదరణ కూడా నీకు ఉంటది కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపుతుంది ఈరోజు శ్రమ వచ్చి ఏం చేస్తుంది బాధ వచ్చి ఏం చేస్తుంది కాబట్టి చూడండి ఆయన శ్రమంలో ఉన్నవారినైనను అవి ఎట్టి శ్రమలైనా కానీ కదా అవి ఏవైనా కానీ ఆ శ్రమంలో నిన్ను ఆదరించుటకు వీళ్ళు శక్తి ఎందుకంటే శక్తి దేవుని మనస్సుని వీళ్ళు ధరించుకున్నారంటే వీళ్ళు దేవుణ్ణి ధరించుకున్నారు కాబట్టి వాళ్ళలో వాళ్ళ శ్రమ అంతటిలో వాళ్ళకి దేవుడు తోడున్నాడు ఆయన ఆదరిస్తూ ఉన్నాడు వాళ్ళ ముగ్గురిని అగ్నిలో బడవేస్తే నాలుగో రూపం ఎవరు కనిపించారు అది కూడా వాళ్ళకి శ్రమ కదా అగ్నిలా బడవేయబడ్డం కూడా శ్రమ కానీ ఆ మూడో రూపకంగా నాలుగో రూపం ఎవరంటే వాళ్ళ శ్రమంలో కూడా ఎవరు తోడున్నట్టు కదా అంటే నీతో పాటు నడుస్తుంది ఎవరు దేవుడు కదా కాబట్టి చూడండి ఆయన నిమిత్తం మనం ఎంత శ్రమ అదే రీతిగా ఆదరణ ఉంటది కాబట్టి ఏలియా అరణ్యంలో ఆ బదరీ వృక్షం కింద ఆయన ఎంతగానో ఉంటే దేవుడే దూతగా వచ్చి ఆయనకి ఆహారం పెట్టిండంటే అది ఏంటిది ఆదరణ కాదా కదా ఈరోజు నువ్వు ఆయన నిమిత్తము అట్లా ప్రాయసపడి అలిసిపోకుండా సొమ్మ సిల్లకుండా నువ్వు వెళ్తే దేవుడే వస్తాడు నీ దగ్గరికి కదా నువ్వు ఏ శ్రమ ఉన్నావు ఆ రోజు ఏలియాకి భోజనం పెట్టిండా లేదా రొట్టె దేవుడు కదా ఆ దిన్న ఏలియా నలభై దినాలు శక్తి కలిగినట్టు పోయిండా లేదా శక్తి మించిన ప్రయాణం ఉంది ఏలియాని కంటే అదే ఏలియాని శ్రమ వచ్చినప్పుడు ఆ వాగు దగ్గరకి వెళ్ళి దేవుడు కాకుల ద్వారా ఆయనని ఆహారం ఇచ్చి ఆయనని బ్రతికించుకుండా లేదా శ్రమ వచ్చిందని ఏలియాని విడిచిపెట్టిండా దేవుడు శ్రమ వచ్చిందని శిష్యులను విడిచిపెట్టిండా దేవుడు ఎందుకు చెప్తున్నానంటే ఆయన నిమిత్తం నువ్వు ఎట్టి శ్రమంలో వెళ్తున్నా అది ఆ అంతటిలో నీకు ఆయన ఆదరిస్తాడు కదా కాబట్టి అలాంటి ఆదరించే దేవుని ప్రేమ మనకుంటే ఈ లోకంలో ఏది మనల్ని ఆపగలుగుతుంది ఏ దుష్ట శక్తులు ఎవరు ఎవడైనా పడిపోవాల్సిందే కదా ఎందుకంటే దుష్టుడు సంతానం కదా ఈ లోకం ఈ లోకంలో ఉన్నదే సైతాను కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళందరూ మన మాట వినరు కాబట్టి మన మీద విరుచుకు పడుతుంటారు మనల్ని తిడుతుంటారు అవమాన పరుస్తుంటారు మనల్ని దేవదూషణలు చేస్తున్నారు అంటారు అబద్ధం చెప్తున్నారన్నారు వీళ్ళు వేషధారకులాగా ఉన్నారు వీళ్ళు దొంగ బోధకులు అంటారు కాబట్టి ఆయన మన శ్రమ అంతటిలో ఆదరించుతున్నాడు కాబట్టి రెండో కొరందీళ్లకు అధ్యాయం ఐదో వచనంలో క్రీస్తు యొక్క శ్రమలు కదా ఆయన పక్షమున వీళ్ళకి శ్రమలు అనుగ్రహించబడినాయి కాబట్టి క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందు ఎలాగో విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది కదా వీళ్ళకి ఎట్లా అయితే ఆయన పక్షమున శ్రమలో అనుగ్రహించబడినయో ఆ అనుగ్రహించబడిన ఆయన నిమిత్తము ఆయన మనసుని ఆయుధంగా ధరించుకొని వీళ్ళు వెళుతున్నారు ఆయన సత్యాన్ని ప్రకటించడం కొరకు కాబట్టి వారికి వచ్చే శ్రమ అంతటిలో వీళ్ళకి ఏం దొరుకుతుంది ఎట్లయితే శ్రమలు విస్తరించినయో అదే రీతిగా ఆదరణ కూడా విస్తరిస్తుంది ఆ శ్రమ అంతటిలో దేవుడు వీళ్ళని ఏం చేస్తుండు విడిపించి కాపాడుతున్నాడు కదా వాళ్ళని రక్షించుకుంటున్నాడు ఆదరించడం అంటే రక్షించుకోవడమే కదా కాపాడుకోవడమే భద్రపరచుకోవడమే కాబట్టి రెండో కొరందీలకు ఓటో అధ్యాయం ఆరోచనము మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము ఎవరి రక్షణ కొరకు ఈ కొరందీల సంఘానికి వీళ్ళు చెప్తున్నారు కదా ఈరోజు ప్రభు చెప్తుంది ఈ లోకం కొరకు ఎందుకు వాళ్ళని రక్షణ కొరకు అంటే వీళ్ళు ఏమైపోతున్నారు వీళ్ళంతా నశించిపోతున్నారా లేదా వీళ్ళ ఆత్మలు ఎక్కడికి పోతున్నాయి కదా కాబట్టి వాళ్ళని రక్షించుకోవడం కొరకే వీళ్ళు శ్రమ పొందుతున్నారు కాబట్టి మేమేం ఆదరణ పొందినను మేము ఏ ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము మీ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది కదా శ్రమలను సహించాలంటే మనకి ఏముండాలా ఓపిక ఓర్పు సహనం కదా ఈ మూడు మనకు ఉండాలా అప్పుడే నువ్వు సహించగలుగుతావు కదా అవన్నీ సహించాలంటే ముందు నీకేముండాలా క్రీస్తు కలిగిన మనసు ఉండాలా క్రీస్తు కలిగిన ప్రేమ ఉండాలా ఆయన హృదయం ఉంటేనే నువ్వు సహించగలుగుతావు కాబట్టి రెండో కొన్నిలకు ఓటో అధ్యాయం ఏడో వచనంలో మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదము గనుక మిమ్మల్ని గురించిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది కదా శ్రమలు ఎట్లాగైతే ఆయన నిమిత్తం మనకు విస్తరించబడ్డాయో అదే రీతిగా ఆయన యొక్క ఆదరణ కూడా మనకు విస్తరించి ఉంది ఎందుకంటే ఆయనకి విధేయత చూపిస్తూ ఆయన కొరకు ప్రయాసపడుతున్నాం కాబట్టి ఆయన మన మార్గం మనల్ని కాపాడతాడు మనల్ని రక్షించుకుంటాడు మన ప్రభు కాబట్టి రెండో కొరిందిలకు ఎనిమిదో అధ్యాయం రెండో వచనంలో ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా కదా అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష ఏమన్నాడు దేవుడు నిరీక్షణ కలిగి శ్రమల ఎందు అతిశయపడుదుము అన్నాడు తర్వాత ఇక్కడేమంటుడు ఎలాగనగా వారు బహు వలన పరీక్షింపబడగా ఎందుకు ఆ పరీక్ష పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి ఈ రోజు నువ్వు నేను సంతోషించగలమా అత్యధికముగా అంటే శ్రమంలో ఈ రీతిగా ఎవరైనా సంతోషిస్తారా కదా ఈ లోకమంతా దేవుణ్ణి అడుగుతుంది ప్రయాసపడుతుంది ఈ లోకంలో గొప్పవాడిని కావాలా నేను గొప్ప చర్చి కట్టుకోవాలా మంచిగా ఉన్నత స్థితిలో ఉద్యోగంలో పోవాలా మంచిగా ఇవి వాటిల్లో పొందుకొని వీళ్ళట్లా అత్యధికంగా సంతోషిస్తున్నారు కానీ వీళ్ళు చూడండి ఆయన ఏర్పరిచిన ఆయన బిడ్డలు వీళ్ళు దేని కొరకు ఆయన మనసుని ఆయుష్టంగా ధరించుకున్న వాళ్ళు శ్రమలలో పరీక్షింపబడి వీళ్ళు అత్యధికంగా సంతోషిస్తున్నారు మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వముకు బహుగా విస్తరించను అంటే పేదరికం కదా ప్రవక్తలందరూ ఎవరు రాజభోగాలు అనుభవించరు ఒక్క ప్రవక్తన్న రాజభోగం అనుభవించిండ కొండల్లో గుహల్లో ఎందుకు వాళ్ళు అట్లా బతికిండ్రు కానీ వాళ్ళతోనే దేవుడు మాట్లాడిండు కదా కాబట్టి ఆయన నిమిత్తం ఈ లోకంలో మన ప్రభువు కూడా ఈ లోకంలో ఆయన పుట్టడమే పశువుల కదా ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన నిమిత్తం వెళితే మనము కూడా అంతగా తగ్గించుకుంటాం కాబట్టి నిరుపేద అంటే మనకు కుటుంబంలో కరువులు వస్తుంటాయి కదా కాబట్టి ఏ కానీ మనకైతే ఆయన ప్రేమ ఉంది కాబట్టి ఆయననే మనల్ని ఆదరిస్తాడు మనల్ని రక్షించుకుంటాడు మనల్ని కాపాడుకుంటాడు కాబట్టి పౌలు అయితే ఆయన సేవలో కూడా ఆయన అంత సులువుగా ఆయన దేవుడిచ్చిన జీవకిరీటం పొందుకోలేదు ఇక్కడ స్పష్టంగా చెప్తుండండు రెండో కొరిందిలో పదకొండు ఇరవై ఆరులో అనేక పర్యాయములు ప్రయాణములోను ఎక్కడికి ప్రయాణము సువార్త నిమిత్తం ఆయన వెళ్ళే స్థలాలు దేశాలు ఆ ప్రయాణంలోను నదుల ఆపదలోను కదా కాబట్టి నదుల మార్గంలో వెళ్ళిండు అక్కడ ఆపదలు శ్రమ వస్తుంది దొంగల ఆపదలోను కదా ఇది కూడా శ్రమే నా స్వజనుల ఆపదలోను ఆయన స్వజనులంటే ఎవరు ఈ సంఘాలు ప్రకటిస్తున్నాం కదా స్వజనులే కదా దేవుని బిడ్డలే కదా పరిశైలు శాస్త్రులు దేవారాత్రము ధర్మశాస్త్రము ధ్యానించాయి వాళ్ళ వాళ్ళ నుంచి కూడా దేవుడికి ఆపద వచ్చిందా లేదా కదా ఈరోజు మనం సత్యం ప్రకటిస్తుంటే మన స్వజనులు అంటే ఎవరు ఇదే గ్రూప్ ఉన్న మన తోటి సేవకులు కూడా మనల్ని వ్యతిరేకిస్తారు కదా మనకి కట్టుకున్న భార్య కూడా వ్యతిరేకిస్తుంది స్వజనులు అంటే ఎవరు మనతో ఉన్నవాళ్ళు కదా అన్న తమ్ముడు కావచ్చు కదా ఇదే గ్రూప్ లో ఉంటుంటాం మనల్ని మనల్ని కూడా కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే పౌలకి ఇవన్నీ శ్రమలే అయన స్వజనుల వలన కూడా ఆయన ఆపద పొందిండు అన్యజనుల వలనైనాను ఆపదలోను కదా పట్టణములోను ఆపదలోను అరణ్యములోను ఆపదలోను సముద్రంలోను ఆపదలోను కపట సహోదరుల వలన కపట సహోదరులంటే ఎవరు ఇల్లే వేషధారకులు దొంగలు ఈ వేషధారకులంతా దొంగలే ఇల్లు ఎందుకంటే వీళ్ళు తోడెల్లాగా ఉండే తోడెల్లాగా కనిపరు ఎట్ట కనిపిస్తారు గొరెల్లాగా కనిపిస్తారు కాబట్టి వీళ్ళు దొంగలు కదా కపట సహోదరులు ఎవరు తోటి సేవకులే కానీ వాళ్ళ హృదయం ఎట్లా ఉండాలా గొర్రె హృదయం అంటే క్రీస్తు కలిగిన హృదయం లాగా ఉండాలి కానీ వాళ్ళ హృదయం ఎట్లా ఉంటుంది క్రూరమైన తోడేళ్ళ లాగా ఉంటుంది కాబట్టి కపటది కదా కపటం అంటే ఏంది వాస్తవం కాదది కాబట్టి కపట సహోదరుల వలన అంటే ఈయనతో తోటి సేవకులు ఎవరైతే ఉన్నారో అలాంటి దొంగల వల్ల కూడా ఈయన ఆపద పొందిండు కదా ఈయన ప్రాయాసము ఈయన మన క్రీస్తు యొక్క మనసుని ఆయుధంగా ధరించుకొని ఆయన కొరకు వెళుతుంటే ఇన్ని ఆపదలు పొందిండు ఆయనని ఇష్టపడిన వాళ్ళు ఆయనతో ఉన్నవాళ్ళు ఆయన తోటి సేవకులైన వాళ్ళ సముద్రాల వల్ల నదుల వల్ల కదా ఇంత ప్రయాసపడి రెండో కొన్ని నెలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఏడో వచనము ప్రయాసముతోను కాబట్టి ఈయనకి ఈ ప్రయాసం ఎట్లా వచ్చిందంటే ఈయన క్రీస్తు మనసుని ఆయుధంగా ధరించుకున్నాడు కాబట్టే ఆ ప్రయాసం ఉంటుంది నువ్వు ఉండాలన్నా నీ మనసు ఊరుకోదు కదా ఎందుకు ఊరుకోదంటే అట్లా ఉంటది దేవుని ప్రేమ ఎందుకు నశించిపోతుంటే కదా నీకు స్నేహితుడు ఉంటే వాడికి ఏదన్నా రోగం వచ్చి వాడి చావు బతుకుల మధ్య ఉంటే వాడిని ప్రేమించిన నువ్వేం చేస్తావు రకరకాల వైద్యుల దగ్గర తీసుకెళ్తావా లేదా ఇక్కడ కాకపోతే అమెరికా కాకపోతే ఎక్కడైనా నువ్వు ప్రయాసపడతావా లేదా ఎందుకు వాడిని ఏం చేయాలని దక్కించుకోవాలని వాడి ప్రాణాన్ని ఏం చేయాలని కాపాడుకోవాలని ఎందుకంటే వాడి పట్ల నీకేముంది ప్రేమ ఉంది వాడి పట్ల నీకేముంది జాలి ఉంది అదే క్రీస్తు ప్రేమ జాలి మనస్సు మనకి ఉంటే మనం కూడా ప్రాయాసడతాం కదా ఎందుకు వాళ్ళందరినీ నశించిపోకుండా రక్షించుకోవడానికి కొరకు బ్రతికించుకోవడానికి కొరకు క్రీస్తులో దాని కొరకు మనలో కూడా అలాంటి ప్రయాసం వస్తుంది కాబట్టి మనం పరిగెత్తుతా ఉంటాం पौन परगे प्रति चोट प्रयास कष्ट तरचु जागरण ईन प्रयास पड़ना इनकी बहु कष्टि कदा एलिया कषिंबी एडो अरण्य आदरी वृक्ष किनी अ देड़े वी आयन की भोजन बी कटी ईन प्रायासम अदे कषा तरचु जागरण निद्र सरी आकली दे तीन ले తరచుగా ఉపవాసాలతోటి ఎందుకంటే ఉపవాసం లేకపోతే దుష్టుడి మీద విజయం సాధించలేం కదా కాబట్టి ఆయన ఉపవాసాలతోనూ చలితోను దిగంబరత్వంతోను అంటే ఎంతగా లేని స్థితిలో నిరుపేదలాగా ఉన్నాడా పౌలు దిగంబరత్వం ఎవరు దిగంబరుడు ఎవరు ఏమీ లేని వాళ్ళే కదా కాబట్టి చూడండి దిగంబరత్వంతోనూ ఉంటిని ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి కాబట్టి సేవ ఎంత శ్రమంలో పోయింది కాబట్టి ఇన్ని సంఘాలు స్థాపించగలిగిండు కొత్త నిబంధనలో ఇన్ని పత్రికలు ఆయననే ఉండగలిగినాయి కదా ఎందుకు దేవుడు చెప్పిండంటే ఆయన ఏమన్నాడు ప్రభు నాతాను తాను ప్రవక్తతోటి నేను ఏర్పరచుకున్న సాధనం ఈ అపోస్తుడైన పౌలు కాబట్టి ఆయన దేవుడు ఏర్పరచుకున్న సాధనం అంటే ఆ సాధనం మీద నడిపే ఎవరు దేవుడు కాబట్టి ఆయన అలసిపోకుండా ప్రయాసంతోనే నడిపిస్తాడు ఈరోజు నువ్వు కూడా సాధనం దేవుని కొరకుంటే నువ్వు కూడా ఈ రీతిగా ప్రయాస పడతావు కదా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏ వచ్చినా నీ పిలుపును మాత్రం నువ్వు మర్చిపోకు నేను పిలుచుకుంది ఎందుకు నీకెందుకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చింది ఎందుకు ఎవరికి మనకి అర్థం కానీ ఎన్నో ఆత్మీయ సత్యాలన్నీ నీకు చూపించింది నీలో ఉండి మృతం దేవుడు మనకి ఇచ్చింది కాదు కదా ఆయన మహిమ ప్రత్యక్షం కదా ఆయన కృపావరాలు ఇచ్చినా నీకు బుద్ధి వాక్యం ఇచ్చినా విశ్వాసం చెప్పే వాక్యం ఇచ్చినా నీకు జ్ఞాన వాక్యం ఇచ్చినా అద్భుతాలు చేసే వరం ఇచ్చినా స్వస్థపరిచే వరం ఇచ్చినా నీకు ఏది ఇచ్చినా నీలో పెట్టుకొని అది మృతం ఇస్తే ఏమన్నా దానికి దేవుని చిత్తంకి ఏమైనా అర్థం ఉంటుందా ఈరోజు నువ్వు నీ ఆత్మీయ స్థితి దేవుడు ఒక అద్భుతంగా కడితే నువ్వేం చేస్తున్నావు చెదిరిపోయిన ఇల్లులాగా అయిపోయినావు అంటే అంగరంగ వైభవంగా వెలగాల నీ యొక్క గృహం కానీ ఎట్లా ఉంది చీకటిగా ఉంది ఎందుకంటే వెలగలేకపోతుంది ఎందుకంటే ఐక విచారాలు కదా ఐక విచారాలతోటి నువ్వు సమర్థించుకుంటూ పోతే ఎట్లా ఆయన నిమిత్తం నువ్వు వెలిగింపబడతావు కాబట్టి వెలిగింపబడిన నువ్వు కూడా మృతమైపోతున్నావు కాబట్టి మనకిచ్చిన దేవుడు ఏదైతే ఏదైనా ఆయన ఇచ్చింది ఆయన ఇచ్చింది ఆయనకి మహిమ రావాల మన ద్వారా అప్పుడే ఆయన చిత్తము నువ్వు నెరవేర్చిన వాడివి అప్పుడే నీ పిలుపుకి నువ్వేం చేసినట్టు తగినట్లుగా జీవించిన వాడివి కానీ నీకిచ్చినవన్నీ నీలోనే నువ్వు నిష్ప్రయోజనం చేసి వాటిని నీలోనే మృతము చేస్తే నువ్వు విశ్వాసము కనబరిస్తే అది క్రియలు లేనిది కాబట్టి అది మృతమైపోతుంది అంటే ఆ జీవగ్రంథంలో నీ పేరు లెక్కించబడదు ఎందుకంటే మనము దేవుడు విశ్వాసం పెట్టినం ఆయన మనకి ఇచ్చిండు అది మహిమ రావాల కాబట్టి చూడండి రెండో కొరిందిలకు ఒక పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని కాబట్టి మన పౌలు కూడా కొరడా దెబ్బలు తిన్నడా లేదా మన ప్రభు కాబట్టి చూడండి ముమ్మారు బెత్తములతో కొట్టబడి ఒకసారి రాళ్లతో కొట్టబడి ముమ్మారు ఓడ పగిలి ఒక రాత్రిం పగలు సముద్రంలో గడిపితిని ఇవన్నీ ఈయన అవిధేయత చూపించిపోతే పొందిన శ్రమల ఆయన నిమ్మిత్తము ఆయన మనసును ఆయుధంగా ధరించుకొని వెళితే పడిన శ్రమల కాబట్టి చూడండి శ్రమలు ఆయన నిమిత్తం వెళ్ళే శ్రమలు అది ఆయనకి మహిమకరంగా జరుగుతుంది ఆ శ్రమలకు తగిన బహుమానము జీతము నువ్వు పొందుకుంటావు కదా ఎక్కడ ఈ లోకంలో కాదు పరలోకం రాజ్యంలో ఆయన ఎదుట కదా ఆయన సింహాసనాలు ఎదుట నువ్వు కూడా కూర్చుంటావా కాబట్టి చూడండి కాబట్టి ముమ్మారు బెత్తాలతో కొట్టబడిండు రాళ్లతో పుట్టించుకున్నాడు ముమ్మారు ఓడ పగిలి శ్రమ సముద్రంలో గడిపిండు ఆయనతో ఉండే కపట సోదరుల వల్ల ఆపద పొందిండు ఆయన స్వజనుల వల్ల అంటే యూదులు కదా ఆయన స్వజనులు ఈయన కూడా యూదుడే కాబట్టి ఆ యూదులే కదా కాబట్టి వాళ్ళందరి ద్వారా ఈయన శ్రమ పొందిండు కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఈయన ఈయన ఈ శ్రమంలో నుంచి దేవుడు ఎట్లా ఈయన బయటపడిందంటే యాకోపు రాశ్న పత్రిక ఐదో అధ్యాయం పదమూడో వచ్చిన ఒకటే ఉంటది మీలో ఎవనికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఇది తప్ప ఇంకా ఏమీ లేదు కదా కదా శ్రమ వస్తే చేయాల్సిన పని మనం ఒకటే ప్రార్థన చేయాలా కానీ ఈ రోజు నీ కన్నులు ఎడిచొస్తాయి తెలుసా ఈ లోకంలో ఉన్న ఆ పాస్ట్ర ఈ పాస్ట్ర అల్లా బ్రదరా ఈ బ్రదరా అని ఉంటుంది కానీ ఎప్పుడు ఆకాశం వైపు నీ కన్నులు చూడం అటు చూస్తే పొందుతావు ఆ శ్రమల్లో నుంచి నీకు ఆదరణ ఎప్పుడు అటు చూడవు కాబట్టి నీ శ్రమలు అట్లనే ఉంటాయి కదా కాబట్టి మనకి ఎప్పుడైనా శ్రమ వస్తే ఆయన నిమిత్తము మనం ప్రార్థన చేస్తే ఆ శ్రమల దేవుడు మనల్ని విడిపిస్తాడు ఎందుకంటే ఇక్కడ కీర్తనల గ్రంథము నూట అధ్యాయము పదకొండవ వచనంలో యహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము కదా ఇది ఏంటిది ఇది ప్రార్థన కదా బ్రతికించమంటున్నంటే ఈయన కూడా శ్రమంలో ఉండడా లేదా కాబట్టి ఏహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమంలో నుండి తప్పింపు ఇలాంటి ప్రార్థన చేస్తే దేవుడే నిన్ను బ్రతికిస్తాడు నిన్ను ఆ నుంచి తప్పిస్తాడు నీ నామమును బట్టి కదా ఈరోజు మనకి ఏ శ్రమ విస్తరించినా ఆయన నిమిత్తము మనము ఇది చేయాలా ప్రార్థన తర్వాత కీర్తనల గ్రంథము నూట ఇరవై అధ్యయనం ఒకటో నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి ఆయన నాకు ఉత్తరం కదా ఈయనకు వచ్చిన శ్రమ అన్నిట్లో ఎవరికి మొరపెట్టిండంట దేవునికి మొరపెట్టిండు కాబట్టి ఆయన దేవుడు ఈనకు ఉత్తరం అలాగే కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి కదా ఈయనకి శ్రమ వచ్చిందంట వేదన ఇవన్నీ పట్టి ఉన్న అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయిచున్నవి ఎందుకంటే ఆయన ప్రకారంగా ఉంటే సంతోషమే ఆయన మాటల ప్రకారంగా ఉంటే మనలో నిరీక్షణ ఉంటే అప్పుడు శ్రమ మనం ఏం చేస్తాము ఓర్పు కలిగి ప్రార్థన చేసి పట్టుదల కలిగి మనం ఉంటే సంతోషమా కాదా ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తే నీకు శ్రమలో నుంచి విడుదల వస్తుందా లేదా కాబట్టి నీకు సంతోషమా కాదా ఆ విడుదల పొందిన దాకా నీకు ఎక్కడుంది నిరీక్షణ ఎక్కడుంది నీకు సంతోషం కాబట్టి కీర్తనల గ్రంథము తొంభై ఒకటిలో పదియను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను ఎవరు ఈరోజు ఎవరైతే ఆయన నామంలో మొరపెట్టే వాళ్ళందరూ వాళ్ళు పొందిన శ్రమలు ఏమైనా కానీ దేవుడేమంటాడు ఉత్తరం ఇచ్చేదను నేను అతనికి తోడయ్యుందును శ్రమంలో నేను అతనికి తోడయ్యుందును అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను కాబట్టే పౌలుని దేవుడు విడిపించుడా అంటే ఆ ప్రయాసంలో ఆయన వెళుతున్న కష్టాల్లో కానీ ఎక్కడ ఆపదల్లో కానీ ఆయనతో పాటు తోడుంది ఎవరు ప్రభువే కాబట్టి ఆ శ్రమలన్నిటి నుంచి ఆయన విడిపించుకోగలిగిండు ఆయన గొప్ప చేసేదనంటే గొప్పవాడు అయిండాలి ఇటు అపస్తులైన పౌలు ఈరోజు నువ్వు కూడా ఆ రీతిగా వెళితే దేవుడు నీకు తోడుండి ఆయన నిమిత్తం వెళ్ళే శ్రమలన్నిట్లో నిన్ను విడిపించి నిన్ను ఒక గొప్పగా చేస్తాడంటే నిన్ను ఆయన మహిమ నీలో నింపి ఉన్నతమైన స్థితిలో నిన్ను పెడతాడు దేవుడు ఆయన సువార్థ నిమిత్తం కాబట్టి ఇక్కడ కీర్తన గ్రంథము డెబ్బై ఐదో అధ్యాయం ఐదో వచనంలో నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవ కదా శ్రమల పాలే దీనుడు అంటే దిగంబరిగా పౌలు కూడా అయింది కదా నన్ను రక్షించటకు త్వరపడి రమ్ము నాకు సహాయము కదా కాబట్టి ఆ శ్రమంలో మనల్ని రక్షించేది ఎవరు దేవుడే సహాయం చేసేది ఎవరు దేవుడే నీవే నా రక్షణ అంటే నిన్ను రక్షించేది ఎవరు దేవుడే నీవే యహోవా ఆలస్యము చేయకుమి ఇలాంటి ప్రార్థనలు చేస్తే మనం ఆయన నిమిత్తము సేవలో వెళ్ళే ఏ శ్రమలైనా కానీ వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు కదా తర్వాత కీర్తనల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఆరో వచనంలో నా శ్రమలో నేను యహోవాకు మొర్ర నా దేవునికి ప్రార్థన చేసి అందుకే మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే అతడు ప్రార్థన చేయాలా అని దేవుడు చెప్పింది యాకో భక్తుడు కానీ దానికి ముందు కీర్తనల గ్రంథంలో దావిధ భక్తుడే చెప్తుడు కదా నా శ్రమంలో నేను యహోవాకు మొర్రపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి ఎప్పుడైతే నీ శ్రమంలోను దేవునికి మొర్ర ప్రార్థన చేస్తే ఆయన తన ఆలయములో ఆలకించి ఆలకించడం అంటే ఏంది నీ ప్రార్థన వినడమే ఎందుకంటే అది ఆయన చిత్తమైన ప్రార్థన కదా ఎందుకు ఆయన చిత్త ప్రకారంగా వెళుతున్నావు కాబట్టి అందులో ఏ ధనాపేక్ష లేదు ఏ స్వార్థం లేదు ఏ కుళ్ళు కుట్ర అసహాయం కదా అసూయలు అన్యాయం దుర్మార్గం అసలే లేదు ఆ ప్రార్థనలు కాబట్టి ఆ ప్రార్థన ఆయన ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను ఎందుకంటే అది దేవుని చిత్తమైన ప్రార్థన ఆయన మహిమకరంగా జరిగే ప్రార్థన కాబట్టి ఆయన ఆలయంలో ఆ ప్రార్థనని ఆలకించి ఆయన అంగీకరించి నా మొర్ర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులు కదా కాబట్టి ఆయన నిమిత్తము ఆయన చిత్త ప్రకారంగా వెళ్ళి కదా ఆయనకి మహిమకరంగా జరిగే చేసే ప్రార్థనలు కచ్చితంగా ఆయన ఆలకిస్తాడు ఆ ప్రార్థనని అంగీకరిస్తాడు ఆయన నిన్ను విడిపిస్తాడు రక్షిస్తాడు ఆదరిస్తాడు కనికరిస్తాడు కృప చూపిస్తాడు కదా నువ్వు ఎలాంటి మరణాపాయ స్థితిలో ఉన్నా నిన్ను బ్రతికించుకుంటాడు కదా అందుకు మనకి ప్రభు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయమని చెప్పింది ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు శ్రమలో నుంచి విడిపించుకుంటావు రక్షించుకుంటాడు ప్రభు నీకు తోడుంటాడు నీకు సహాయం చేస్తాడు కదా ఇన్ని చేస్తాడు మన ప్రభు అంటే ప్రార్థనకున్న శక్తి అలాంటిది అందుకు దివారాత్రంలో మనం ప్రార్థనలో దేవుని కొరకు ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన విజ్ఞాపన అది బహుబలము గలదై ఉంటది కాబట్టి ఏలియా కూడా మనలాంటి మనిషి అయినా కానీ ప్రార్థన చేస్తే దేవుడు వర్ష అలాంటి శక్తి ఉంది ప్రార్థనలో ఆ శక్తి నువ్వు పొందుకోవాలంటే నీలో వేషధారణ ప్రార్థన ఆగిపోవాలా అప్పుడు వస్తుంది ఈ కార్యాలన్నీ నీలో నుంచి వేషధారణ ప్రార్థన ఏంది నీ హృదయమే శుద్ధి లేదు నీ ఆలోచనలే మంచివి కాదు నీ నడవడికే సరిగా ఉండదు నీ నోరే మంచిగలేదు లేదు నీ కళ్ళే అపవిత్రంగా ఉంటాయి మొత్తం నీవే పాపంగా ఉండి నీ ప్రార్థన ఎట్లా నీతిమంతుల ప్రార్థన విజ్ఞాపన బహుబలం అన్నాడు మన ప్రార్థన ఎట్లా బహుబలం గలదే ఉంటుంది పాపాన్ని పెట్టుకొని అందుకే మన ప్రార్థనలో అద్భుతాలు రావు ఆశ్చర్యకార్యాలు రావు నీ ప్రార్థనకి జవాబు రానే రాదు ఎప్పుడైతే వేషధారణమైన ప్రార్థన విడిచిపెట్టి ఆయన ఎదుట పాపాలు ఒప్పుకొని ఆయన ఆత్మను ధరించుకొని నువ్వు ప్రార్థన చేయి ఎట్లా జరగో గొప్ప కార్యాలు ఎట్లా జరగవో నీ నుంచి అద్భుతమైన కార్యాలు ఎందుకంటే ఇంకా మనలో సంపూర్ణత రాలేదు ఎందుకంటే ఇంకా చాలా శరీర క్రియలు శరీరాయి మనలో ఉన్నాయి కాబట్టి మనలో పరిపూర్ణం అవల దేవుని ప్రేమ ఆయన ఆత్మ మనలో పరిపూర్ణం అవల కాబట్టే మన ప్రార్థనలకి జవాబులు రావట్లేదు నీ ప్రార్థనకి జవాబులు రావాలంటే నీవు క్రీస్తు మనస్సుని ఆయుధంగా ధరించుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయి ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మనం పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి అవున ప్రభా తండ్రి నీకు వందనాల ప్రభా పౌలు ఎంతగానో ప్రయాసపడ్డాడు ప్రభా నాయన తండ్రి ఒకప్పుడు హింసించిన శరీరకంగా ఉన్న పౌలే ప్రభా మీ శిష్యులను ఎంతగానో హింసించండు వాళ్ళని చరసాల్లో వేసిండు కానీ ఎప్పుడైతే పౌలు మీరు మార్చుకున్నారో ప్రభా నాయన ఆయనకి స్వస్థత అనుగ్రహించి మీ తట్టు తిప్పుకున్నారో మీ సాధనంలాగా మార్చుకున్నారు అదే పౌలు చరసాల్లోకి వెళ్ళిండు మారకముందు చరసాల్లో వేయించండు ఆయన మారిన తర్వాత ఆయన కూడా చరసాల్లోకి వెళ్ళిండు శ్రమలు అనుభవించిండు కొరడా దెబ్బలు ఎంతగానో హింస పొందిండు అయినా అన్నిటిని సహించి ఆయన ఈ లోకంలో మీ చిత్తము నెరవేర్చిండు ప్రభా ప్రభా ఈరోజు మేము కూడా అపస్తుడైన పౌరులాగా అనేక సంఘాలకు హెచ్చరించాలా ప్రభా మేము విన్న వాక్యాలు మేము తెలుసుకున్న ఆత్మీయ సత్యాలు ప్రభ ఏ విషయంలో ప్రభా వేటిలో నాయన రాజీ పడి లేకుండా ప్రభా మేము ముందుకు పోవాలా ప్రభా నాయన ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కరువులు వచ్చినా ఉపద్రవాలు వచ్చినా ఖడ్గం వచ్చినా నీ ప్రేమ నీ ఆదరణ మాకు అది సమృద్ధిగా అనుగ్రహించబడిందని చెప్పినావు ప్రభా కాబట్టి మేము ముందుకు పోవాలా అన్ని సంఘాలకి మేము ప్రకటించాలా అనేకులకి నాయన తండ్రి ఈ ప్రకటన గ్రంథాలు కానీ మేము తెలుసుకున్న లేఖనల్లో ఉన్న ఆత్మీయ సత్యాలు అన్ని ఈ లోకానికి వెలుగెత్తి నాయన అది వెదజల్లాలా చాటి చెప్పాలా ప్రభా దాని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా అయినా మా ప్రాణమే పోయినా కానీ అది నీ నిమిత్తం అది నీ చిత్తం మేము ధన్యులమే ప్రభా కాబట్టి అలాంటి ప్రాయాసము నాయన అలాంటి మనసు అలాంటి హృదయము అలాంటిది నీ కొరకు మాకు నాయన సమృద్ధిగా అనుగ్రహించండి ప్రభా నా ఎందుంటే మీ ఎందు నేను ఉంటానన్నావు ప్రభ మా ఎందుండి ప్రభా ఆ పౌలు ఎట్లయితే సువార్థకుడిగా ఎట్లయితే ఈ లోకంలో ఆయన ప్రయాసపడి ఆయన నీ ఉన్నాడు అట్లా మేము ప్రయాసపడే కృప భాగ్యము ధన్యత మాకు సమృద్ధిగా అనుగ్రహించి నీ రాక్కడి కొరకు మమ్మల్ని సిద్ధపరుచుకొని అనేకులను సిద్ధపరిచే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నజరేడైన యశు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ గొప్పదేవ మీకే వందనేక పర్యాలు మీరు మాతను మాట్లాడుతున్నాను అనిపిస్తుంది బలపరుస్తుంది మీకు ఎంతో వందనాలైన ఉదయం నుంచి ఎంతగా మళ్ళీ ఖర్చు కాపాడారు ప్రతి పనిలో విజయం అనుగరించినారు నేను వాటిని బట్టి మీకు ఎంతో వందలు ప్రభా యొక్క సాయంత్రం సమయంలో ప్రభావ మిమ్మల్ని గణపరిచినాన్ని వ్యవస్థించాలని అనిపిస్తుంది మీకు ఎంతో వందలు ముఖ్యంగా ప్రభావ ప్రతి సమస్యల నుంచి మాకు విడుదల కల్పిస్తున్నారు ప్రతి ప్రార్థనకి జవాబు అని గిలుస్తున్నారు రీతిగా మీతో సహవాసం కలిగి చేయించాలనేది మీరు చేస్తున్నారు ప్రభావ మీరు తను మళ్ళీ సంపూర్ణంగా మిమ్మల్ని మిమ్మల్ని రిక్తిగా చేసుకున్నారు తండ్రి అవును నేను ఆ రీతిగా మేము కూడా చేసుకుని సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి సమస్యలలో తను మళ్ళీ ఓ ప్రభా మీరు పడిన సమయంలో మేము జ్ఞాపకం చేసుకొని ప్రభా అవును ఇవి ఎన్ని తగినవి కావన్న విషయాన్ని మరోసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మీరు మాకు జ్ఞాపకం తీసుకున్నారు దాన్ని మీకు ఇప్పటి మీకు ఎంతో పదనాలు ప్రతి సిస్టర్స్ ఆశ్రించండి వారి బిడ్డలను ఆశ్రయించండి అందరినీ గొప్ప సేవకులుగా తయారు చేయండి స్వార్థికులుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాము ప్రార్థనా పరులుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నప్పుడైనా అందరినీ సురక్షితంగా కాపండి సాయంత్రం ఇంటికి తరగతి తీర్చుమని ఏ శ్రీ క్రిస్తు నామంగా ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభావ పరిశుద్ధిలా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడు అడుగుతాయి మహిమ సర్వపిక దేవా నికు వందాలిసయ ఈ గడిచిన కాలం అంతా ప్రభ మమ్మలందరినీ సర్వశితంగా కాపాడైన మీ కృపలు మమ్మల్ని భద్రపచ్చుకొని మమ్మల్ని సజీలు పెట్టుకున్న దేవ కృపే నీకే స్థుల స్తోత్రమైన గొప్ప దేవ నైనా ఇసయ ఇక మధ్య గణశమలనైనా మీకు స్వరం ఎలాగన నేను కనపచ్చలా నేను స్థితించలాగిన సమయాన్ని బట్టి ఈ యొక్క బట్టి నీకు వందాను ప్రభావ నీకే స్థుల స్తోత్రాలు అర్పించుకుంటున్న సమస్త ఘనత మహిమా ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరం ఈ యుగంలో నీకే కలుగులా కాభా ఈ వాక్య చట్ట నిర్మాతతో మాట్లాడిన ప్రభావ నాయన మీక యొక్క మనసును మేము ఆయుధంగా ధరించుకోవాల ప్రభావా మనసు ఎంతో ప్రీతికరమైనది ఎంతో ప్రభావ ప్రేమ గలది ప్రభావ నైనా మీరు ఎంతగా ప్రేమ చూపించినారు కొరకు ఆ కలవరిశీల్లోనైనా ఆ ప్రేమనే మనుషుని జయించింది ప్రభా ఆ ప్రేమనే మమ్మల్ని రక్షణ నడిపించింది అయినా మీ ప్రేమలో ఎంతో గొప్పది ప్రభావ మీరు ఎంతగానో ప్రభా తగ్గించుకున్నారు ప్రభావ ఓ ప్రభావ అంత గొప్ప దేవుడయండి ప్రభావ ఆ సింహాసనం విచ్చి పెట్టి ఈ లోకానికి వచ్చే ప్రభావ ఒక మనిషిలాగా జీవించిన ఆయన మనుషులు పడిన మీరు పడ్డారు ప్రభావ అయినా ఏ రీతిగా ప్రభావట అన్నిటిని జయించాలి కూడా మాకు నేర్పించారు నాయన ప్రతి దశలో ఎన్నో అనుభవాలు ప్రభావం మీరు మాకు ఇచ్చినారు ప్రభా అయినా సైతాన్ని ఏ రీతిగా విజయం పొందిన ప్రభావ వాటన్నిటిని మాకు అనుగ్రించారు ముఖ్యమైన ప్రభావ మీరు తండ్రి చిత్తానికి ఎంతగానో విధేత చూపించినారు ప్రభావ మీరు ఎంతగా తగ్గించుకున్నారు నాయన ప్రతి దశలో ప్రభావ నైనా అలాంటి మనుషులు మేము కలిగి ఉండాలా అదే మాకు ఆయుధం ప్రభా ఆయుధం ధరించుకునే ప్రభావ అన్ని శ్రమంలో మేము జయించాలని మీరు మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు నాయన మీకు వందాలు ఇస్తాయి ఈ శ్రమంలో మేము చెక్కబడకుండా ఏ రీతిగా ప్రభావ అన్నింటినీ ప్రభావ మీకు భక్తులు జయించినారు ప్రవక్తలు కానీ అపస్తులు కానీ ప్రభావ ఆ రీతిగానే ప్రభావ మేము జయించాలని మీరు మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు మమ్మల్ని హెచ్చరించినారు ప్రభా నీకు వందాలేసయ్య గొప్పదేవా ప్రతి సమస్యల నుంచి ప్రభావ మేము విజయం పొందే ముందుకు పోవాలా ఎందుకంటే ప్రభావ ఆ కలవరిసీల్లో ప్రభావ మీరు పొందినారు విజయాన్ని అది మా చేతులు పెట్టినారు ప్రభావ ఆ విజయం మేము ప్రతి దినం మేము విజయం పొందుకుంటున్నా పోవాలా ప్రభావా జయించుటకు జయించుటకు మీరు బయలుదేరిన ప్రభావ రెండు సంవత్సరాల కిత నుంచి ప్రభావ మేము జయిస్తున్నారు ఈ రోజు కూడా జయించుతూనే ఉన్నారు ప్రభావ ఆ రీతిగానే ప్రతి దిన మేము జయించడమే ముందుకు పోవాలా ఆ రీతిగా మీరు మమ్మల్ని తయారు చేయండి మమ్మల్ని బలపరచండి ఎన్ని శ్రమలు ఇచ్చినా కానీ ప్రభావ అవి మేము మీ మహిమలో ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట అది వెన తగిన కావు ప్రభావ నైనా ఆ ఒక మైమని పోల్చుకుంటే ఇవి ఈ శ్రమలు వెన్న తగిన కావు ప్రభావ దేనికి పనికిరాని ప్రభావ మీరు పొందిన శ్రమలో ఒక్క శ్రమం కూడా మేము పొందలేదు నైనా గొప్ప దేవ అంతగా మీరు శ్రమం అనిపించినారు ప్రభావ నైనా మీ బిడ్డమే మేము కూడా మీతోటి మీలో పాలు మాకు అనిగించండి గొప్ప దేవానికి వందలు మీ మైములో ప్రభా మేము ప్రవేశించే ఆ సమయం ఎంతో దగ్గరగా ఉంది మా విమోచన దేవడం దగ్గరగా కాబట్టి నాయన ఒక పని మీరు మా అప్పచెప్పినారు ప్రభావ అనేకులు ప్రభావ మీ చెంత మీరు అనేక చోట్ల అనేక ప్రాంతాలు మీ స్వార్థ ప్రకటించాలా గొప్ప దేవ ఎంతమంది నశించిపోతే లోకంలో ప్రభా అయినా సత్యం తెలియక అబద్ధంలో జీవిస్తున్నారు ఎంతమంది ప్రభావ తెలివిని స్థితిలో ఉంటుండగా ప్రభావ బిడ్డల పట్ల మీ కనికరం చూపించండి వాళ్ళందరినీ మీకు ఎంత మీద మీ సత్యమైన వాక్యాన్ని ప్రేమతో మనుషులు ప్రకటించాలా వాళ్ళకి అర్థమైన రీతిగా మేము బోధించాలా ప్రభావ అంటే ఆత్మ మాకు అందరికీ అనుగించమని గొప్ప దేవ మీరు అక్కడ తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపచ్చాలా ప్రభావ అలాంటి సేవలు మనందరూ నడిపించండి ప్రదర్శిస్తే అందరూ నడిపించి బలపచ్చండి ఓ దేవ ప్రార్థన జీవితం మేము కలిగి ఉండాలా ప్రభావా ఎక్కువ ప్రార్థనలు మేము ఉండాలా ఎందుకంటే ప్రభావ ప్రార్థన జీవితం లేకుంటే ప్రభావ ఏది కూడా ప్రభావ బయలు ప్రభావ మీరు ప్రభావ పొద్దుంతా ప్రభావ మీరు సేవ చేసినారు నైట్ అంతా ప్రభావ రాత్రి అంతా ప్రార్థన చేసినారు ప్రభావ తండ్రి నుంచి ఇవన్నీ నేర్చుకున్నారు ఒక కుమారు గుడిని ఒక ఆ విధానం మీరు మాకు చూపించినారు ఒక మాదిరి కాబట్టి ప్రభావ మీరు మాకు తల్లి లాగా ఉన్నారు మేము ఇప్పుడు మేము కుమార్లాగా ఉన్న అదే విధేత కలిగి మేము కూడా జీవించాలా మీలాగా ప్రభావ అలాంటి మనసు మనం హృదయం అలాంటి తలంపు మాకు అందరికీ అనుగ్రించమని గొప్ప దేవ మా మనసు పరిపరి విధాలుగా పోకుండా నైనా మీ వాక్య మీద ప్రవ మీద మేము కేంద్రీకరించుకోవాల ప్రభావా అంటే బిడలుగా మమ్మల్ని తయారుజీవన్ ఆదిష్టమైన గొప్పదేవ సమస్త జన్లు మేము శిష్యులుగా చేయాల ప్రవా అనేకులు ప్రవ ఉపదేశకులు ఎంతమంది ఉన్నా కానీ ప్రవ తండ్రులు అనేకులు లేరు ప్రవ కాబట్టి మేము తండ్రిలాగా ఉండాల ప్రభావ నైనా ఏసు ప్రవ తల్లి తన పిల్లల పట్ల ఎంతో ప్రేమ చూపించిండో ఆ ప్రేమ మీరు తన్ని కుమారుని పట్ల చూపించండి ఆ ప్రేమ తండ్రి ఆ రీతిగానే ప్రభావ ఆ గుణంగా మీరు మాకు చూపించినారనైనా మీ నుంచి మేము నేర్చుకుంటున్నాం అవి కాబట్టి మేము కూడా ఆ రీతిగానే మేము ప్రేమ చూపించాలా అనేకలు ప్రభావిత నడిపించాలా ప్రభావా గొప్ప దేవా మీరు అక్కడ తొరిగిన ప్రభావ మేము ఉంటుంది భయంకున్న శ్రమల కాలంలో మేము ఎట్లా విజయం పొందాలా అనేది అనేక పర్యాల మీరు మాకు జ్ఞాపనం చేస్తున్నారు ఈ దను కూడా ప్రభావ మీరు మా జ్ఞాపనం చేస్తున్నారు మమ్మల్ని బలపరిచినారనైనా నీకు వందలు చెల్లిస్తాడమైనా గొప్ప దేవా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవడమైనా నా ప్రవణ తండ్రి మా శక్తికి మించిన ప్రయాణం ఉంది దానికోసం మేము ప్రయాసపడాలా మేము ముందుకు పోవాలా ప్రభావా దేని భయపడకుండా అనుమానించుకోవడం మేము ముందుకు పోవాలి సహాయపడండి అయినా మీరే మాకు సాయకులు మా కొండ కోట మా దాగు చోటు మీరే ప్రవ్వా నా దేవ నా ప్రభావ పౌల నడు ప్రభావ నన్ను బలపరిచేవాడిని నేను సమస్తం చేయగలను కాబట్టి మీరు మమ్మల్ని బలపరిచే మీద సమస్తం చేయగలం మీరే మా బలం మీరే మా శక్తి సమస్తం మీరే ప్రభావ మమ్మల్ని మాలో ఉండి మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థనమైన గొప్ప దేవ మీరు ఆడ మీద సిద్ధపడాలి నీకు మీరు సిద్ధపచ్చే పిల్లలు తయారు చేయండి అయినా ఇసైనా ప్రభా ఇంకా ఎంతమంది రాలేదు ప్రభ బ్రదర్స్ అందరూ కూడా మీరు ఆశ్రయించి దీవించి మీ కొరకు శాసన పెట్టుకోండి ప్రభ చంద్రశేఖరణాన్ని ముట్టని ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి పర్లో ఒక జ్ఞానం చెత్తని ఇంకా అనేక విషయాలు బయలుపరచండి గొప్ప దేవా నీ తండ్రి నీకు కుటుంబం చుట్టూ మీ అగ్నికంచి నిద్ర మీ దీవించండి పర్లో ఒక జ్ఞానం అలగించండి సిస్టర్ మీ బలంగా వాడుకొని అన్ను అన్నదమ్ములు అక్కజలు అందరూ బంధులందరూ రక్షణలోకి రావాలా సత్యంలోకి రావాలా మీరే సహాయపండి ఆ రీతిగా ప్రభావ కే గ్రూప్ లో బ్రదర్స్ మా కుటుంబాలన్నింటినీ కూడా సత్యంలో మా కుటుంబాలు కూడా మీరు తీసుకురావాలా మా పిల్లలందరినీ ప్రభ మీ సత్యంలో తీసుకొని రావాలా ఆయన మీకు మీకు మందిరం లాగా వాళ్ళు తయారు కావాలా ప్రభావ అయినా వాళ్ళు మీరు నివసించాలా ఆ రీతి వాళ్ళు మేము ముందు తీసుకొని మీరే సహాయపడండి మా బంధువులు కూడా ప్రభావ సిగ్గుపడకుండా వాళ్ళు కూడా మీరు సువార్త ప్రకటించాలా మా రక్త కూడా సత్యంలో మేము తీసుకొని రావాలా ప్రభా గొప్పదేవన ప్రభావ మేము అది అది మేము చేయలేకపోతున్నాం అయినా అది ఎంతో భారంతో కూడా అయినా మీరే మా సహాయకులు ఆ రీతిగా మీరు మేము నడిపించమని ప్రాదిష్టం ఏ రీతికి మేము మా జ్ఞానం అనుగించమని ప్రాధిష్టం అయినా ప్రతి చోట మీకు మిమ్మల్ని అందరినీ సాశనలు పెట్టుకోండి మీరు అక్కడ తొలగింది ప్రభావ నైనా మీరు ఆక్రమించిన పతి ప్రవేశాలు నెరవేరుతున్నాయి ప్రకటన గంధం ఆ గుంపులు ఆ తీర్పు ఓ ప్రభావ అవకృత పాత్రలు అవన్నీ ప్రభ మనుషులు ధ్యానించిన కాబట్టి అవి మాకు అవసరం లేనని కొన్ని ప్రవాలు పక్కన నెట్టేస్తున్నారు ప్రభావ ఈరోజు క్రైస్తవ సంఘ మా రీతిగా ఉంది ప్రభావా బిల్లిని ఏ రీతిగా మేము వాటిని ప్రకటించాలో మాకు అలాంటి ఆత్మ మాకు అనుగరించని ప్రభావ మీరు తప్పు ఎవరు కూడా మాకు అనుగరించలేని ఆయన పర్లోక రాజ్యుల మర్మములు రోజు మీకు అనుగరించబడి అని మాకు అనుగరించినందుక నీకు వంద సత్యని ప్రభావ మేము ప్రకటించాలా ధైర్యంగా ప్రేమతో మనుషులు ప్రకటించి మేము చెంత నడిపించారు ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడు వినలేదు ప్రభావి కాబట్టి వాళ్ళు ఏ రీతిగా వాళ్ళ హృదయాల్లో వాటి రాయాల ఓ ప్రభా అండి బంలాంటి హృదయాల మీద ప్రభ్వా ప్రభావ మేము మా యొక్క వాఖ్యని రాయాల ప్రభావా ఆ రీతి మమ్మల్ని తయారు అలాంటి అభిషేకం మాకు అందరికీ అనుగరించి మీరు ఆకు సిద్ధపచ్చుకొని వాకించిన తిరిగి పేరును మీరు దీవించి ఆ అభిషేకం దయచేసి ప్రతి చోట మీకు ఒక సాక్షిలో పెట్టుకుని రాక సిద్ధపచ్చుకోమని తన కుటుంబీకులు అందరినీ రక్షించుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రాతిష్టం తండ్రి ఆమె పరిశుద్రేమల దేవా కృపణ తండ్రి ప్రభా వ కృతజ్ఞతాస్థుతుల స్తోత్ర హళియ రజ పరిశుధ్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనాలు తండ్రి వేలాది దూతలతో కూడిన మాహోనతులమైన గొప్ప దేవానికి స్థూతం ప్రభా దేవాసు ప్రభ మరి వాక్యం చత మీరు మాతో మాట్లాడే ప్రభా మరి మారుదాన్ని మీరు బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి దేవా ఏసు ప్రభాని నొక సహాయం మాకు కావాలి ప్రభా ఇలా ప్రభా మీరు మాలో ఉంది మమ్మల్ని నడిపించని ప్రభ ఏసానికి స్తూతం నీకే వందరి దేవా ప్రభాని యొక్క ప్రేమ గుణ ప్రభా మాకు కూడా దాయించని ప్రభావ దేవా ప్రభా ఈ లోకంలో ప్రభావ మీరు ఎలా సువార్త ప్రకటించారు ప్రభా అలా మాలో ఉండే ప్రభావ మీరు నడిపించని ప్రభావ మేము కూడా అలాగే ప్రకటించాలి ప్రభా దేవ మీరు మా తండ్రి అయి ఉన్నారు ప్రభా దేవ మే మీ బిడలమై ఉన్నారు ప్రభా ఏ ప్రభావ మరి మీ యొక్క బిడగ ప్రభా మేము అన్ని ప్రూఫ్ చూపించుకోవాలి ప్రభా దేవాచు ప్రభా ప్రతి దాంట్లో కూడా ప్రభావ మేము అన్ని శ్రమలు అన్నిట్లో కూడా ప్రభా మేం విజయం పొందాల ప్రభావ వెనుక పడడానికి వీలు రజా దేవ మమ్మల్ని ముందుకు నడిపించండి ఇస్తున్న రజ్ఞానికి అవుతున్నదండి దేవాయప్రో గొప్పది ఇవ్వడం ప్రభావ మా వృద్ధులను కథం కలిగించినంత ప్రభానికి దేవా మాలోండి నడిపించిన ప్రభావం అడగడ ప్రభావ మీ యొక్క శక్తిచేత బలం చిత్ర మమ్మల్ని నడిపించని ప్రభానికి దేవాయించు ప్రభావ మళ్ళీ మాదయం ప్రతి ఒక్క పాపాన్ని శాపాన్ని తొలగించని ప్రభా మాన్ని పరిశుభ్రపరిచిన ప్రభా మా కళ్ళ స్వస్థత దాయించని ప్రభావం మాదయానికి స్వస్థతని ఇవ్వండి తండ్రి దేవ మాంతరంగ పురుషులను తాకి ముట్టి స్వస్థపరిచిన ప్రభావ నికే స్థోతం నీకే వదిలే తండ్రి దేవాయసేమన్ని విజయం పొందాలా ఎక్కడ కూడా మేము ఆగిపోవడానికి ప్రభావ నన్ను నడిపించండి స్థాం తండ్రి ఈ యొక్క సహాయం మాకు కావాలండి మాలో ఏదైనా వేసి దాడి ముట్ట తీసే ప్రభు ఇన్సారి ఒప్పుకుంటున్నాను తండ్రి నేను చేసిన ప్రతి ఒక్క పాపాన్ని షాప్ని తొలగించి నీకు లోపల జీవించి నడుచుకుని నీకెస్తో నీకే మేము అనేకులకు మేము సత్యం ప్రకటించాలి ప్రభా నీ వాక్యంలో మేము బాగా నాడబాలి ప్రభావితి దీతి వర్షాలు మాకు ధరిపరిచిన ప్రభా నీ ఎదుట ఇవ్వడానికి మాకు శక్తిని దయచేదండి మేము స్తోత్రం నీకే బతుంది మేము ప్రతి ఒక్క దాటిలో యొక్క స్థాని తోడించి నడిపించి చెప్పేసి నామంలో ప్రార్థిస్తుంది ప్రేమ గల మాపట్లో కతపండి ఏ సారాయణ రక్షక ఈ మధ్యాహ్న సమయమందు ప్రభ మేమందరం కొడుకునే ప్రార్థించుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనాలే సార్ అవును ఈ సై అమ్మాలు మీకు అయోగ్యంగా జీ జీవిస్తున్న ప్రభావములను మేము మా పాపాలను తప్పులను తప్పు కొన్ని ప్రభా జీవించి మీ ఆశీర్వాదాలు పొందుబిడ్డలుగా ఉంటలాగా అనుగ్రహించండి సార్ అనాథల కోసము విధవరాళ్ళ కోసము తల్లిదండ్రులు కోల్పోయిన వారి కోసము వైరస్ బాధితుల కుటుంబాల గురించి ప్రే చేస్తున్నామే సార్ డిసీజెస్ తో బాధపడే వారి కుటుంబాల గురించి కూడా ప్రే చేస్తున్నామే సార్ దేశనాయన రక్షక అందరికీ హీలింగ్ అనుగ్రహించండి సార్ ప్రతి ఒక్కరికి మీరే ఫుడ్ షెల్టర్ క్లోదింగ్ అన్నిటినీ అనుగ్రహించండి సార్ ప్రభానాయన రక్షక సభ్యులందరినీ కాపాడండి సార్ ఎంతో భారంగా సేవ చేస్తున్నారు సార్ రిసోర్సెస్ అనుగ్రహించండి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి వారి కుటుంబాలను అన్నింటినీ కాపాడి దీవించి ఆశ్రవదించండి సార్ అందరినీ మీరే కాపాడి దీవించి ఆశీర్దిస్తారని విశ్వసిస్తూ ఈ కొద్ది విన్న పండికృష్టి చేసిన అమం పెద్ద పాపనియంగా వేడుకొంచిన దేవాన్ బ్రదర్ ఈ టైంలో క్లాస్ స్టార్ట్ అయ్యి ఉంటుంది బ్రదర్ మీరు ఇస్తారా రవి బ్రదర్ ఓకే బెదర్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మన అందరికీ వైరస్ బాధ్యతలకి కేబీపీ గ్రూప్ ఉన్న బ్రదర్స్ వాళ్ళ కుటుంబాలకు అందరికీ ఆరాధన పాల్గొన్న బ్రదర్స్ అందరికీ వాళ్ళ కుటుంబాలకి అందరికీ సదాకాలం తోడేండు కాకర